ప్రార్థన చేస్తాం పరిశుద్ధులకు దేవ వదనాలు వేసాయా సమస్త సృష్టికి మూలక రకడకు మా దేవ మీకు వదనాల తండ్రి ప్రభాయిక గరిష్ట కాలం అంతా మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మీకు ఎంతో వదనాలు ప్రభావాహిక సాయంత్రానికి సంబంధించిన మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపింపు మాకు వాక్యములను సత్యాన్ని గ్రహించలాగున మా యొక్క ఆత్మీయ నేత్రములను మీ పొమ్మను చీకటి దురాత్మ అంధకారం మంత్రశిక్షలను పాఠంలో బంధిస్తున్నాం ప్రభావ మీరే మహిం పొందండి ప్రభావ జకర్య గ్రంథంలోని వాక్యాలను మేము ధ్యానిస్తుండగా వాటిలోని సత్యాన్ని గ్రహించి వాటిని తన మేము రుచి చూసి తెలుసుకోవాలా ప్రభావ వాటి ప్రకారంగా మేము జీవించాలా అనుభవపూర్వకంగా వాటిని ప్రకటించాలా అటువంటి సేవా జీవితాలలో మమ్మల్ని అన్నర్పించి మీరు మహిం పొందామని ఏసుక్రీస్తు పరిషత్ అన్నా మమ్మల్ని ప్రార్థించుకున్నాం తండ్రి ఆమెయ ఈరోజు జూన్ ఏడవ తారీఖు రెండు వేల పదహారవ సంవత్సరం బెబెలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము గత మూడు వారాల నుండి జక్రే గ్రంథంలోని ఆరవ దర్శనాన్నే ధ్యానిస్తా ఉన్నాం ఐదవ అధ్యాయము మొదటి నాలుగు వచనాలలో ఆరవ దర్శనాన్ని ధ్యానిస్తా ఉన్నాం ఈ దర్శనాలన్ని ప్రవచనాత్మకంగా చెప్పబడ్డ దర్శనాలు ఎగిరిపోవు పుస్తకం ఎగిరిపోవు కాగితపు చుట్టా లేక పుస్తకం అన్న దర్శనం గురించి మనం ధ్యానిస్తున్నాం ఈ యొక్క కాగితపు చుట్ట జీవ గ్రంథానికి సాదృశ్యం తర్వాత జీవ గ్రంథంలో ఎవరి పేర్లు లేవో అది వారికి శాపము అని మూడవ వచనంలో మనం ధ్యానించినాం జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడలేదో వారికి అది శాపము జీవ గ్రంథంలో ఎవరి పేర్లు రాయబడ్డాయో వారు శాశ్వతంగా భద్రపరచబడిన వారు అన్న విషయాలు మనం పోయిన వరవరకు ధ్యానించిన ఈరోజు మరి కొంచెం క్లుప్తంగా అది చూసుకొని మనం ఏడవ దర్శనానికి సిద్ధపడాల్సిందే ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు ధ్యానించినప్పుడు ఈరోజు ముఖ్యంగా మనం జేమ్స్ట్రాంగ్ నంబర్స్ లోని ఆ యొక్క నంబర్స్ చూసుకొని జాగ్రత్తగా అందులో ఇంకా ఏమైనా దేవుడు మనం చూపిస్తాడో అన్న ఆసక్తితో వాటిని వెతకడానికి ప్రయత్నిస్తాం నేను మరలా తీరిచుడగా ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడను నే నీకేమి కనబడుచున్నదని అతడు నన్ను అడుగుగా నేను ఇరవై మూరల నిర్వియు పది మూరల వెడల్పు గల ఎగిరిపోవు పుస్తకం ఒకటి నాకు కనబడుచుండదీ అందుకత నాతో ఇట్లా నేను ఇది మీదికి బయలువేళ్లు శాపమే కాబట్టి భూమి అనేది మతపరమైన జీవితానికి సాదృశ్యం ఎందుకంటే ఇంకా మట్టి మన శరీరం ఇంకా మట్టితోనే ఉంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేసిన లేక బాంసంప్ తో ఉన్న జీవితం లేక పాపంతో జీవిస్తున్నాము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది భూ సంబంధులు అంటే ఇంకా లోకస్తులు లేక లోకానికి అంటుకొని జీవిస్తున్న వాళ్ళు అని అర్థం మనము ఆకాశ సంబంధులం అంటే ఈ లోకా ఏ పని లేదు మనం శరీరాన్ని విడిచిపెట్టిన వాళ్ళము ఆయనతో సులువ వేయబడి మరణించి సమాధి చేయబడి మూడవనాడు తిరిగి లేచిన వాళ్ళము అన్న విషయాన్ని మనం ఎన్నిసల్లో వాక్యపరంగా ధ్యానించినాం కాబట్టి భూ సంబంధులు అంటే ఈ లోకస్తులు లేక లోకానికి అంటుకొని జీవిస్తున్న వాళ్ళు అది మతపరమైన జీవితానికి సాదృశ్యం ముఖ్యంగా ఏ మతం అన్న విషయం మీరు గ్రహించగలరు కాబట్టి వారి మీదికి బయలుదేరి శాపము అని చెప్తున్నాడు కాబట్టి ఎవరైతే ఇంకా శారీరకంగా ఉంటారో వాళ్ళందరికీ ఇది శాపం ఎందుకే కొరింతన రాసిన పౌలు ఈ విషయాన్ని మన కెసాలో జ్ఞాపకం విషయం మనం అనేక సార్లు దీన్ని ఉంటాం చూడండి మొదటి కొరింతల రాసిన పత్రిక అధ్యాయం యాభై వచనం భూసంబంధులు లేక శారీరకంగా జీవించే వాళ్ళ గురించి రాయబడింది ఎవరు నిజంగా పర్లోక రాజ్యానికి వెళ్తారు ఎవరు వెళ్లరు అన్న ప్రశ్నకి పౌరు యాభయ వచనంలో సహోదరులారా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని నేరవు కాబట్టి రక్త మాంసములు అంటే శరీరకంగా జీవించేవారు అన్న విషయం లేక పాపూరితమైన జీవితంలో జీవించేవారు లోపాతీతంగా జీవించే వాళ్ళు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న నేరం స్వతంత్రించుకోవడం అంటే మీకు తెలుసా స్వతంత్రించుకోవడం అంటే ఏంటి సంపాదించుకోవడం సునాయాసంగా వచ్చేది కాదు శ్రమతో కూడింది దాన్ని కష్టంతో దాన్ని సంపాదించుకోవాలంటే శరీరాన్ని ఛేదించుకొని శ్రమల వెళ్ళి దాన్ని సాధించుకోవాలా అది సంపాదించుకోవడం అంటే సునాయాసంగా సంపాదించుకునేది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం కాబట్టి శారీరకంగా ఉండే వాళ్ళందరూ శర్రాన్ని విడిచిపెట్టాల్సి దాని దాన్ని సంపాదించుకోవాలంటే అదే మనం మినిసలా దాంట్లో ఎందుకు గొప్పచనం తిరిగి మరణించాల్సి వస్తుంది అంటే ఉన్నప్పుడు చూడండి సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే సంపూర్ణంగా అబద్దంగా మార్చబడుతుంది అది ముద్దకు సంబంధించిన ముద్ద అంత మంచిగా ఉన్నా గాని కొంత పులుపు ముద్ద కలిస్తే మంచి ముద్ద కూడా పులిసిపోతుంది అన్న ఉపమానాన్ని జ్ఞాపకం కాబట్టి నువ్వు ఎంత పరిశుద్ధంగా ఎంత పవిత్రంగా ఉన్నా కొంత అపవిత్రత నీటిలో చేకూర్చుకుంటే నీ పరిశుద్ధత అంత పోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది మనం పగ్గాయిలో చూసినాము పగ్గాయ గ్రంథంలో కాబట్టి క్షయత అక్షయతను స్వతంత్రించుకుని నేరదు క్షయత అంటే నశించిపోయేది అక్షయత అంటే శాశ్వతంగా ఉండేది పర్లోక రాజ్యము శాశ్వతంగా ఉండేది కాబట్టి శారీరకంగా ఉండేది లేక నశించిపోయేది ఎట్టి పరిస్థితిలో పర్లోక రాజ్యాన్ని స్వతంత్రించుకుని నేరదు అని చెప్తున్నాడు దాని కింద ఇంకొక వాక్యం ఉంది అది మతపరమైన జీవితంలో లేక రాధకులు దాన్ని ఏ రీతి వాడుకుంటారు ఒక మర్మం తెలుపుచున్నాను అన్నాడు ర్యాప్చర్కల్ బోధకులు లేక రాతస్థులు ప్రపంచం ప్రతి క్రైస్తవ మారైతుంది ఈ సమాప్తికి వచ్చేటికీ అదొక కల్ట్ లాగా తయారైతుంది మతపరమైన జీవితం కల్ట్ అంటే మనుషులు కల్పించుకున్న దాన్ని పాటించడం వలన సత్యం నుంచి తెలిగిపోయే గుంపుని కల్ట్ అంటారు ఇంగ్లీష్ లో సత్యంలో పుట్టి సత్యంలో పెరిగి అసత్యమైన మార్గాన్ని ఎన్నుకోవడము కల్ట్ విధానం కల్టి మతపరమైన జీవితము ఒక కల్టు లాగా తెరపింది కల్ట్ అంటే తెలుగులో ఏమంటామంటే తప్పుడు బోధను ఆశ్రయించిన విధానాన్ని కల్ట్ అంటారు కాబట్టి మతపరమైన జీవితం ఎందుకు కల్టుగా తయారైంది ఈ రోజు అన్నప్పుడు ఈ వాక్యాన్ని ముందుగానే హెచ్చరికలాగా దేవుని మనం చూపించిండే పౌన్లు ద్వారా ఏంటది ఇదిగో మీద ఒక మర్మము తెలుపుతున్నాను ఇది మర్మము తెలిసినాక అది మర్మం కాదు కదా బయలుపరచబడ్డాక మర్మం కాదు అది సీక్రెట్ కాదు మీకు ఒక సీక్రెట్ చెప్తున్నా అంటున్నాడు చెప్పబడ్డాక అది సీక్రెట్ కాదు చూడండి ఏంటది మనం అందరము నిద్రించము మీరు చెప్పాలి ఎవరు నిద్రించరు నిద్రించే వాళ్ళు ఎవరు నిద్రించని వాళ్ళు ఎవరు ఆత్మీయమైన విషయాలు నిద్రించే వాళ్ళు ఆత్మలో నిద్రించే వాళ్ళు మెలుకుండే వాళ్ళు ఆత్మలో మెలుకుండే వాళ్ళు బుద్ధి లేని సంబంధించిన బోధలు కూడా అది చేస్తున్నాం పది మంది కునికి నిద్రించిరి అని మతశువార్త ఇరవై ఐదు వద్ద మనం ధనిస్తాం పది మంది కన్యకలు కునికి నిద్రించే టైంకి కానీ అందులో ఐదు మంది తమ దీవిటిలను చక్కపరచుకుని అని ఉంది ఎప్పుడు నిద్ర మేల్కుంటావు నీ దీవుడిని చక్కపరచుకుంటుని అంటే ఆత్మీయ జీవితంలో ఎప్పుడు నిద్రపోతామంటే అపవిత్రమైన లేక అబద్దమైన బోధలని మనం చేకూర్చుకుంటాము మన హృదయంలో అప్పుడు మనం ఆత్మలో నిద్రించినవరముంటాం తాజా మన్నాని పొందుకున్నప్పుడు అంటే ఆయన సత్యాన్ని పొందుకున్నప్పుడు మనము నిద్ర నుంచి మేల్కుంటాం కాబట్టి ఆ పాత జీవితము లేక అపవిత్రమైన జీవితము లేక అబద్ధ బోధని ఆశ్రయించిన జీవితము నిద్రకి సాదృష్టం ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో మనము నిద్రించం సత్యాన్ని స్వీకరిస్తామో మనం నిద్రించాం కాబట్టి ర్యాప్చల్కల్ట్ బోధకులు ఏమంటుందంటే మీరు ఎటువంటి శ్రమలు చూడకుండా అమాంతంగా ఏతబడతారు మధ్యాకాశానికి అన్న ఒక బోధ దానికి సంబంధించిన ఒక వచనం కూడా లేదు వీళ్ళు ఈ రోజు కూడా ఎంత మందికి నేను ఆ ప్రశ్న చేసిన నాకు దాన్ని చూపించలేకపోయినారు కొంతమంది చూపిస్తారు ఏ వాక్యం చూపిస్తారు ఇక ఈ వాక్యం చూపిస్తారు ఈ వాక్యం ఏముంది మనము నిద్రించము సత్యాన్ని గ్రహించిన వాడు మళ్ళా తిరిగి అసత్యానికి తిరగడు పవిత్ర పరచబడ్డవాడు పరుషుత పరచబడ్డవాడు తిరిగి అపవిత్రతకి తిరగడు నిద్రించి నిద్రించి మేల్కోవటం అర్థం ఒక్కసారి మేల్కున్నవాడు మళ్ళీ నిద్రపోరు బుద్ది కలిగిన కన్యకులు ఎందుకు వాళ్ళు మేలుకున్నారంటే వాళ్ళ దీవులను చక్కపరచుకున్నారు దీవిటి అంటే వెలుగు వెలుగు అంటే వాక్యం నీ వాక్యమే నా పాదంలకు దీపం అనడు కీర్తనకారుడు కాబట్టి ఆ వెలుగు ఎప్పుడు వెలుగుతుంది ఆ వాక్యాన్ని నువ్వు సరిగా చేసుకున్నప్పుడు నీ అక్రమాన్ని క్రమంగా మార్చుకున్నప్పుడే అక్రమాన్ని అక్రమంలో జీవించినంత కాలము నువ్వు నిద్ర వాక్యాన్ని క్రమబద్ధం చేసుకున్నప్పుడు నీ దివిటి వెలగడం ఆరంభమవుతుంది అప్పుడు అనేప్పుడు నిన్ను చూసి నీ తండ్రిని పన్నకు తండేది తండే నీ మహిమ పరుస్త ఆయన నువ్వు ఎనితగా చూపించగలవు నీ వెలుగు ధరనే నీ వెలుగు ఇతరులకు ప్రకాశించబడ్డప్పుడే నీలో ఉన్న వెలుగేది ఆయనదే ఆయన వెలుగు నీ జీవితం ద్వారా ప్రకాశించబడ్డప్పుడు అనేకులు ప్రభుని సుతిస్తారు అనేకలు ఆయన గ్రహించగలరు నీలో వెలుగేయలేనప్పుడు బుద్ధి లేని కన్యకలి ఎందుకు పెళ్లి విందులోనికి పోలిగా పోయినారంటే గది ఎందుకు వేయబడ్డాయి అంటే కారణం అదే వాళ్ళ దీడిలు ఆగిలిపోయినాయి ఈ సమాప్తొచ్చేపటికి క్రైస్తవ జీవితం అట్లా ఉంటుంది కాబట్టి మనము ఒక్కసారి మేలుకున్నాక మళ్ళీ తిరిగి నిద్రించాం అని హెచ్చరిస్తున్నాడు ఎందుకో చూడండి కడ ఒక రెప్పపాటున ఒక రెపపాటునంటే క్షణంగా జరిగిపోయాడు అని అర్థం అది అంత త్వరగా జరిగిపోతుంది ఏది నువ్వు నిద్రించక ఉంటే నిద్రించే వాడికి ఆ రెపపాటి ఏం జరుగుతుందో తెలియదు కానీ నిద్రించక ఉండేవాడు అంటే మేలుకుండేవాడికి రెపపాటుని ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఏమాత్రం చూడండి ఒక రెప్పపాటునని కడబూర మ్రోగగాని అంటే ఆ శబ్దం క్షణంలో జరిపోయే విధానం అది ఆ రెపపాటున అంటే కనురేప కొట్టే టైం లని ఆ కనురేప కొట్టుకునే టైంకే జరిపోతా ఉంటది అంత ఫాస్ట్ ఆ కడబూర అంటే బాగా కడబూర అంటే చివరి బూర దానికి సంబంధించిన బోధలు మనం ఇప్పుడు ధ్యానిస్తలేము బూరలకు సంబంధించిన బోధలు ఒకరోజు ధ్యానిస్తాం దీర్ఘంగా కడబూర అంటే చివరి బూర ఏడు బోధలు ఉన్నాయి మొదటి బూర ఊదినప్పుడు ఈ మూడు గుంపులు ఎట్లా విభజిపడతాయి రెండవ బూర ఊదినప్పుడు మూడవ బూర ఊదినప్పుడు ఏం జరుగుతాయి గుంపుల్ గుంపులు అన్ని మనం ఒకరు దీర్ఘంగా చూస్తాం కానీ కడబూర అంటే దాని తర్వాత ఇంకా బూర లేదు అది ఫైనల్ వార్నింగ్ బూర అంటే వార్నింగ్ మన యుద్ధానికి ముందు బూరలు ఊదుతారు వార్నింగ్ కడబూర అంటే ఫైనల్ వార్నింగ్ కాబట్టి ఇది ఫైనల్ వార్నింగ్ అంటే ఎండ్ టైం కి చివరి దినానికి చివరి కాలానికి చివరి యుగానికి సంబంధించింది కాబట్టి కడబూర మోగగానే ఏం జరుగుతారు చెప్పండి ఒక రోజు నేను ఒక పాస్తే పిలిపించిన కానీ సంపద క్లోజ్ ఫ్రెండ్ అంటే సరే రమ్మను వాక్యం చెప్తానంటే వాక్యం ఆ సిస్టర్స్ ఉంటే వాళ్ళకి అందరు పెళ్లి అయిపోయి ఆ సిస్టర్స్ అక్కడ కూర్చున్నారు వాళ్ళకి తెలిసి వాక్యంలోని సత్యాలు వాళ్ళు ఎక్కువ చదువుకోలేదు అసలు వాళ్ళు చదువుకోని కూడా చదువుకోలేదు నాకు తెలిసిన కాడికి టెన్త్ క్లాస్ వరకు చదివినా కూడా తెలియదు నాకు డౌట్ఫుల్ కానీ ఈయన బాగా చదువుకున్నవాడు ఇంగ్లీష్ లో వాక్యం చెప్పేవాడు చెప్పుకున్నాడు ఏమని కడ కూడా బ్రోగానే అని చెప్పి ఇక్కడ అట్లా వాక్యం గుచి ఒత్తిడి వత్తి రెండు మూడు సార్లు ఆ వాక్యాన్ని చెప్తుంటే ఆ శిశాల నుంచి లేదు కడబుర మృగగానే మీరు మార్పు చెందిన తర్వాత అక్కడ వాక్యం హెచ్చరిస్తా కానీ ఆయన వినలేని స్థితిలో ఎందుకో తెలుసా ఆమె అంతగా చెప్తున్నా కూడా ఆయన వినలేని స్థితిలో ఎందుకంటే ఈ యుగ వారికి గురితనాన్ని కల్పించిందని రోడ్డు రాష్ట్ర మనం విమర్శలు ధనించడం వారి చెవులు మందగిలినవి వాళ్ళు వినలేరు వారి కండ్లు వీటిని చూడలేరు ఇంత తేటగా కడబూర మృగగానే మనం అందరము మార్పు పొందుతూ ఉంది మార్పు పొందడం అంటే ఎత్తబడమా వాళ్ళు అదే అంటున్నారు మార్పు పొందడం అంటే ఎత్తబడడం అని చెప్తున్నారు మార్పు పొందడం అంటే ఏం చెప్పండి మీరే ఒక దశ నుంచి ఇంకో దశకి మారడం ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి మార్పు పొందడం అంటే సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాడు సంపూర్ణంగా సత్యంగా మారడం ఎప్పుడు నిద్ర నుంచి మేల్కొంటే సంపూర్ణంగా సత్యం అంటే ఆ క్షణంలో మీరు మహిమ శరణం పొందుకుంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు అక్కడ నువ్వు మహిమశ్వరణ ఎప్పుడు పొందుకుంటావు ఆయన పరిశుద్ధుడు కాబట్టి నువ్వు పరిశుభ్రంగా తేరైతేనే ఎప్పుడు తేరైతే అవిత్రతలా ఉంటే అబద్ధ బోధలో ఉంటే నువ్వు పవిత్రంగా ఉండవు వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది అబద్ధ బోధ వింటే విశ్వాసం కలగదు ఆ విశ్వాస ప్రార్థన రోగ విశ్వాస పరిస్థితి అవిశ్వాసంలో ఉండి ప్రార్థన చేస్తే ఎంత కాలం ప్రార్థన చేస్తే నీ ప్రార్థన జవాబు రాదు ఎందుకంటే ఆయనకు ఇష్టం లేదు అటువంటి ప్రార్థన కాబట్టి సత్యాన్ని గ్రహించి అందుకే సమయస్థితి మాట్లాడుతున్నారు దేవుని ఆరాధించే వాళ్ళు ఆత్మతోనూ ఆరాధించమన్నాడు కొత్తగా ఆత్మ అందుకున్న ఆరాధిస్తే సరిపోదు సత్యంలో కూడా అంటే ఇది తెలుసుకొని ఈ వాక్యంలో సత్యాలను గ్రహించి ఆయన ఆరాధించడం నేర్చుకున్నప్పుడు మన ప్రార్థనలకు జవాబు ఇస్తా ఉంటాడు మనం కలరి చూస్తున్నాం కదా మన ప్రార్థనలకు జవాబులు మన కాలంలో మనం ధైర్యంగా చూస్తున్నాం ఎన్నో ఆపదలు ప్రతి దాంట్లో నుంచి ప్రతి కష్టాలకి ఆయన బయలుదేరికొస్తున్నాడు ఎన్ని సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం ఇదే నిదర్శనం ఈ వాక్యం మన జీతంలో మార్పు తీసుకొస్తుంది కాబట్టి మనమేంది మీరు నిద్రించక ఉంటే రేపపాటిన కడబూరం రోగిన టైంలో ఏం జరుగుతుంది మనం అందరము మార్పు పొందుతాం ఎవరైతే నిద్రపోరో వాళ్ళు మార్పు పొందుతారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు బూరం రోగులు అప్పుడు అంటే ఇది కడబో కడబూర గురించే బూరం రోగులు అప్పుడు మృతులు అక్షయలుగా అక్షయలుగా లేపబడతారు అంటే క్షయత లేనిది అపవిత్రత లేనిది పవిత్రంగా ఉండ ఉన్న జీవించిన వాళ్ళు మృతులు అంటే వాళ్ళు మరణించిన అందరూ బయటకు వస్తారు సమాధుల నుంచి ఎప్పుడు కడబూరం రోగినాకనే కానీ నేను రాక్చర్ ఏం చెప్తానంటే మొదటి బూర వదిినప్పుడే యథావర్త సంగమం విన్నా నేను ఛాన్సలు విన్నా ప్రాబ్లం ఏమవుతుందంటే వింటున్నాం గానీ అవి బైబుల్ ఉన్నాయా లేవా అని ఎవరూ పరిశిస్తలేం మన ప్రభు ముందుగానే హెచ్చరించాడు లేఖనాలని పరిశోధించుడే అని మనం పరిశోధిస్తలేం కాబట్టి వాటిని బ్లైండ్ గా ఎందుకు ఆ పవిత్రతలో పడిపోతుంది అంటే వాటిని స్వీకరిస్తుంది అదే సత్యం అనుకుంటుంది జీవం గల ప్రభుని స్థుతిస్తున్నో వెంబడిస్తాము అనుకుంటున్నారు కానీ వాళ్ళు వేరే ఒక ఏసుని వెంబడిస్తున్న పౌరులు జ్ఞాపకం చేసింది ఎంతమంది ఏసులు ఉన్నారు బైబుల్లో ఎంతమంది ఉండొచ్చు మేము ప్రకటింపని మరి ఒక ఏసుని ఎవరు ప్రకటిస్తారో శాపగ్రస్తుడే కాబట్టి వాళ్ళంతా శపితమైన జీవితంలో ఉంటున్నారు ఈరోజు పౌలు జ్ఞాపకం చేసిన విధానంగా ప్రకటింపబడని ఏసుని ప్రకటించే ప్రతి సేవకుడు శాపగ్రస్తుడే ఆ వాక్యం ప్రకారంగా నేనేమో తీర్పని కాదు దేవుని వాక్యమే హెచ్చరిస్తుంది వాళ్ళ ఆ రీతిగా కాబట్టి మనం ఆ గుంపులో ఉండడానికి లేకంల ప్రకారం మన పాపమ నిమిత్తమై మరణించి సమాధి చేయబడి లేఖనముల ప్రకారం మూడనాడు తిరిగి లేచిన ఆ యేసునే మనం ప్రకటిస్తున్నాం ఐశ్వర్యాన్ని సంపాదించుకుంటే ఆ మనని వెంబడిస్తలేదు వేరే సువార్తను మీరు వెంబడిస్తున్నారు వేరే ఆత్మని మీరు బందుకుంటున్నారు అవి మనకి దూరం అవును గాక మనము జీవం మన ప్రభునే వెంబడిస్తున్నాం ఈ లోకంతో స్నేహం దేవుని వైరం అన్న ప్రభుని వెంబడిస్తున్నాం ఈ లోకంలో దేన్ని ఆర్జించకుడి అని చెప్పిన ఆపముని వెంబడిస్తున్నాం కాబట్టి రక్త మాంసములు పర్మగ్రాచి స్వతంత్రించుకుని నేరవు అన్న విషయాన్ని జ్ఞాపకం తీస్తుంటు ఎందుకు వారు శితమైన వారు కాబట్టి ఎవరైతే పుస్తకము చుట్టలో లేరో వాళ్ళంతా రక్త మాంసముతో జీవించేవారు అన్న విషయాన్ని మనం మీరు జ్ఞాపకం తీసుకోవాలా ఎందుకంటే జీవ గ్రంథంలో నీ పేరు రాయబడింది నువ్వు చెప్పుకున్నప్పుడు దానికి తగినట్లు నువ్వు జీవిస్తేనే జీవగ్రంథంలో ఉన్నట్టు నా పేరు అలా రాయబడింది అని చెప్పుకున్నంత కాదు దాని తగిన ప్రవర్తన నీలో ఉండాలా దాని తగిన జీవితము సాక్ష్యం నీలో ఉండాలా నీ మీద ఎటువంటి నింద ఉండడానికి నీ నోట్లో ఎటువంటి అబద్దం ఉండడానికి మనం మినిసం ప్రణ గ్రంథంలో వారు అనిందులు అని చెప్పబడ్డేది వాక్యం కాబట్టి గ్రంథపు చుటలో రాయబడితే మట్టుకు ఆ రీతిగా నువ్వు కాపాడబడతావు అన్న విషయాన్ని వాక్యం వ్యక్తం చేస్తుంది కాబట్టి ఈరోజు ఈ శాపము దీనికి సంబంధించిందన్న విషయాన్ని నేను క్లుప్తంగా చూపించేసి నేను తిరిగి ఏడవ దర్శనం కి నేను వెళ్లాల్సింది ఎందుకంటే ఆల్రెడీ మనం 4-5 అవర్స్ ఫోర్ అవర్స్ దీని స్పెండ్ చేసినాం ఒక దర్శనం మీద అంటే టూ లాంగ్ అవర్స్ స్పెండ్ చేసిన అంటే దగ్గర దగ్గర ఫైవ్ అవర్స్ స్పెండ్ చేసినాం కాబట్టి సరే కర్స్ అంటే లేక షాపము షాపము అంటే జేమ్స్ ట్రాంగ్ నంబర్స్ హెచ్ లో ఏముందంటే టు అడ్జూర్ అనుంది అంటే లేక వాగ్దానం చేయడం అంటే వాగ్దానము లేక శపథము శపథం కరెక్ట్ శపథం అని ఉంది అక్కడ చేయడం లేక విధేత చూపించడం అని ఉంది కాబట్టి ఎవరైతే శపథం చేస్తున్నారో వాళ్ళు శపించబడ్డవారు అని చెప్తున్నాడు లేక ఎవరైతే దానికి సాస్త్రాంగపడి నమ్ము పోయవరం ఎవరైతే ఆ దానికి ఆ యొక్క మృగానికి సాస్తాంగ నమస్కారం చేస్తారో వాళ్ళందరూ శప్పించబడ్డవారన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది ఆ వాక్యం దాని తర్వాత ఇంగ్ ఇంకొక పదం ఏముందంటే ఫోర్ ట్వంటీ టూ లైర్స్ లో టు ఇంప్రికేట్ అనుంది అంటే యాక్ట్ ఈ ఆన్ సమ్వన్ అనుంది అంటే ఇతరులకు హానికరము చేసేవారు అని అర్థం ఇతరులకు హాని తెచ్చేవారు అని కూడా ఉంది కాబట్టి ఈ షపితమైన వారు ఇతరులకు హానికరంగా ఉండేవారు అని చెప్తుంది వాక్యం ఈ పదం దాని తర్వాత అనుంది ఎక్ అంటే ఇతరులని శపించడం ఇతరులని ప్రార్థనలో ఇతడం అనుంది అర్థం ఇక్కడ ఇంగ్లీష్ లో ప్రే టు కర్స్ అనుంది ఎక్ట్రేషన్ అంటే కర్స్ అంటే ఎక్సెప్ట్రేషన్ అంటే ప్రార్థనలో శం అంటే వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళని శపించండి పోవ్వాలి బీలాంబోధ జ్ఞాపకం ఉంది మీరు బీలాంబోధ దానికి సంబంధించిందే కదా వారిని శపించమని బలవంతం చేస్తున్నాడు ఆ రాజు మోహాబు రాజు కాబట్టి బీలాంబోధ లేక శపితబవారు వీళ్ళు వీళ్ళ ప్రా వీళ్ళ జీవితం ఎట్లుంటది డిటెస్ట్ అంటే ద్వేషము కలిగిన వారు కోపము కలిగిన వారు అని ఉంది ఇక్కడ కర్స్ అంటే నాలుగు రకాల అర్ధాలు ఒకటేమో ఒడంబిడిక తీసుకున్న వాళ్ళు లేక విధేత చూపించిన వాళ్ళు దేనికి విధేత చూపిస్తున్నారు విగ్రహానికి లేక మృగానికి దాని తర్వాత శపితం చేసినారు ఏందో ఏదో శపితం చేసినారు మేము ఈ రోజు చేస్తామని ఏం శపితం చేస్తున్నారు ఇతరుల ఇతరులకు హాని కలిగించడం శపితం తీసుకుంటున్నారు మేము ఈ రోజు నుంచి వాళ్ళకి హాని చేస్తాం ఎవరికి హాని చేస్తాం తర్వాత ప్రార్థనలో శప్పించడం అంటే అసహించుకోవడం ద్వేషించడం అనుంది అనుంది కాబట్టి వీళ్ళందరూ శడ్డవారు కుడి ప్రకటన ఎడవ పుస్తకానికి అదే మనం చూసినాం వారం అయితే ఈ కుడి ప్రకటన ఎడమ ప్రకటన ఎవరు ఉంటారు అన్న మనకి మరోసారి జ్ఞాపకం చేస్తారు చూడండి ఏహెచ్కేల్ గ్రంథము ఇరవై అధ్యాయము పదహారవ వచనం కేసుక గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయము పదహారవ వచనంలో ఖడ్గమ సిద్ధపడి ఉండము కొడు వైపు చూడము ఎడమ వైపు తిరుగుము ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము నేను కూడా నా చేతులు చర్చకుని నా క్రోధము తీర్చు పొందును నేనే మాట ఇచ్చి కాబట్టి కేసుకల్ గ్రంథంలో చూస్తామని విషయం ఎన్నిసార్లు ఎహెచ్కెలు తల వెంట్రగలకి గడ్డానికి సంబంధించిన బోధ చాలా సంవత్సరాల క్రితం మనం ధర్నించినాం ఆ ఖడ్గానికి ఆజ్ఞ ఇచ్చిందే మన ప్రభు అన్న విషయాన్ని మరోసారి ప్రభు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటుంది కాబట్టి కుడి ప్రకరణ ఎడం ప్రకరణ అంటే కుడి ప్రకరణ ఎవరుంటారు ఎడమ కొడి అంటే లెఫ్ట్ కదా ఎడమ కొడి అంటే రైట్ ఎడమ అంటే లెఫ్ట్ కాబట్టి లెఫ్ట్ లో ఏముంటది రైట్ లో ఏముంటాయి లెఫ్ట్ లో ఎప్పుడు సర్పంలు ఉంటాయి రైట్ ఎప్పుడు తేన్లుంటాయి ఈ విషయం మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంటది కాబట్టి విడదీ ఇవ్వడం ఏంటంటే ఈ ఎగిరిపో కాగితపు పుస్తకం మతపరమైన జీవితంలో ఉన్న మనుషుని మూడు గుంపులుగా విభజిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇది ప్రభు కలిగింది అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది నేనే నేను చేస్తున్నా అంటున్నాడు ఆ కత్తిని పంపిస్తుంది నేనే అంటున్నాడు కర్గాని పంపిస్తుంది నేనే అంటున్నాడు కాబట్టి ఈ శాపము ఏ గుంపుల మీదకి మూడు గుంపుల మీదకి అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం చూడండి మన చూపిస్తా ఎక్కడ మూడు గుంపులు యశయ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయంలో చూసిన పరివరం యశయ గ్రంథము ముప్పై అధ్యాయము వీళ్ళు ఎవరు ఈ కొడికి ఎడమకు ఉన్న గుంపులు ఎవరు ముప్పై అధ్యాయము ఆరవ వచనంలో ఈ విషయాలు మనం చూస్తున్నాం ముప్పై నాలుగు ఆరులో యహోవ ఖడ్గము రక్తంగును యహోవ రక్తంఐమగులు కాబట్టి ఏఎస్కెళ్ల చూపించిన కడ్గము ఈ కడ్డం ఒకటే యహోవ కడ్డం అది ఆయననే పంపిస్తుండే ఖడ్డం అన్న జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఆయన శిక్ష అది క్రోవు చేత కప్పబడును ఇప్పుడు బాగా చదవండి గొర్రపిల్ల యొక్కయు మేకపిల్ల యొక్కయు రక్తం చేతను పొట్టేళ్ల మూత్ర గ్రంథుల మీది క్రవు చేతను కప్పబడును ప్రేమేం చేస్తున్నారు మీరు గొరపిల్ల మేకపిల్ల కొటేళ్ళు మూడునయా ఏలైనగా అక్కడుంది ప్రవచనం ఏలైనగా బోస్రాలో యహో బలి జరిగించును కాబట్టి మన ప్రభవే ఇవన్నీ జరిగిస్తుడు ఈ ప్రవచనాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం గొప్ప ఎందుకు వదక తేబడ్డ గొర్ర ఇది యహో వలన కలిగింది అని నేను నమ్ముతున్నాను ఈ వాక్యం దానికి సపోర్ట్ చేస్తుంది చాలా ప్రతి వాక్యం సపోర్ట్ చేస్తుంది కానీ దేవుడు డైరెక్ట్ చూపిస్తున్నాడు సరే బోస్రా ఎక్కడుంది తెలుసా బోస్రా ఎక్కడ ఉందా కింద ఉంది చూడండి అక్కడ కింద వాక్యం ఉంది ఏదైనా బోస్రాలో యహోవా బలి జరిగించును ఏదేవో దేశములో ఆయన మహా సంహారము చేయును కాబట్టి బోస్రా అనే పట్నం ఎక్కడుంది ఏదో ఉంది ఏదో ఏషావు సంతతి శారీరకమైన కాబట్టి సర్పంలో సాదృశ్యం ఎందుకంటే ఈ రెండు గుంపులు ఎప్పుడు కలిసిటైన విషయం మన ప్రభు బాప్తిజం ఇచ్చి యోహను సర్ప సంతానమా అన్నాడు మన ప్రభు కూడా డైరెక్ట్ మోహం తిట్టిండు సర్ప సంతానమా అని సర్ప సంతానమా అంటే అది శరీరమైందా సర్పమంటే పాము కదా దాని డిఎన్ఏ మన డిఎన్ఏ మ్యాచ్ సైంటిఫిక్ గా మాట్లాడాలంటే దాని రక్తం మన రక్తం మ్యాచ్ అది దానికి వెనుపూసా ఉన్నా అది మనిషిలాగా జీవించదు అది అది పక్షి పక్షిలాగా ఉండదు అది పురుగులాగా ఉండదు అది వింతకరమైన జీవి అది గుడ్లు పెడుతుంది అది చాలా వింతకరమైన క్రీచ్చారు కదా సృష్టిలో సరే అది ఎట్లుంటేది మనకు గాని దాని గుణగణం చాలా వింతకరంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఏదో సర్పములకు తేళ్లకు సాదృశ్యం ఏదో ఎర్రనివాడు ఏషావు ఎర్రని కాబట్టి తేళ్లకు సాదృశ్యం కాబట్టి రెండు గుంపులు కలిసి అన్న విషయాన్ని మన ప్రభు అనేక మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ కాబట్టి మన ప్రభువే యహోవానే ఒక బలిని ఏర్పరచినడు మన ప్రభువే మిగ గ్రంథంలో ఉంది కరెక్ట్ జ్ఞాపకానికి వస్తుంది నాకు ఇప్పుడు కానీ ఇక్కడ ఇంకా డైరెక్ట్గా ఉంది ఏదో దేశంలో ఆయన మహా సంహారము చేయును మన ప్రభు ఏదో దేశంలో సంహారం ఈరోజు లేదు అసలు ఏదో దేశం ఎక్కడ ఉంది రోజు వంశము హేరోజు రాజుతో పాటు ముగించిపోయింది హేరో లాస్ట్ వర్డ్ ఏదో వంశం సంబంధించిన వర్డ్ మనం చూసినాం చాలా కదా క్రొత్త నిబంధన కాలంకి వచ్చేటప్పటికి రెండు సార్లే మనం చూస్తాం ఏదో వంశస్థులని ఆ గ్రీసు దేశాలు ప్రభుదీరికి రావడము దాని తర్వాత పిల్లల ఆహారం తీసుకుని కుక్కలకి ఏట భావ్యమా అన్నప్పుడు మాట్లాడుతున్న ఆ స్త్రీ ఏదో వంశస్థ్రాలు దాని తర్వాత మనకి హేరోది రాజు ఒకటే కనిపిస్తాడు హేరోజు చివరికి పిల్లలు లేకుండా చనిపోతాడు అక్కడికి శారీరకంగా ఏదో వంశం నిర్మూలించబడుతుంది కానీ ఈ ప్రవచనాలన్నీ ప్రతి ఏషావు లాంటి భ్రష్టుడు మీ మధ్యలో ఎవరైనా ఉంటేమో చూసుకోండి నడలేదు హెబ్రిల్ హెబ్రిల్ రాష్ట్ర పత్రికలో ఎందుకు జ్ఞాపకం చేసి అంటే ఏషవ్ లాంటి వాళ్ళు మీ మధ్యలో ఉంటారంటే అది శారీరకమైన అది ఆత్మీయమైన వితనం లేక ఆత్మీయమైన అంటే శారీరకమైన గుంపులు ఆత్మీయంగా మార్చబడ్డా విషయం జ్ఞాపకం చేస్తుంది అందుకు ఈ వాక్యం సపోర్ట్ చేస్తుంది ఏం చేస్తా ప్రభు ఏదో దేశంలో ఆయన మహా సంహారం వచ్చేయును వాటితో కూడా గురుపోతులను వృషభములను కోడలను దిగిపోవును పోవుచున్నవి వాటితో కూడా గురుపోతులను వృషభను కోడలు దిగిపోచున్నాయి కాబట్టి అంటే సర్పంలో గొప్ప రక్తంతో నానుచున్నది వారి మన్ను క్రవ్వుతో బలిసిన్నది అది యహోవా ప్రతి చేయు దినము కాబట్టి ఈ దినము ఎప్పుడొస్తున్నది వీళ్ళందరూ నశించే దినము ఎప్పుడొస్తుంది ఎక్కడున్నరీ గుంపులన్నీ కాబట్టి మనము తన క్రమే తరచుగా వీటిని చదువుతున్నాం కాబట్టి వాటిని గ్రహించగలుగుతున్నాం గాని మతపరమైన జీవితంలో వీటిని ఎప్పుడు గ్రహించలేదు గుడ్డిగా చదివి వెళ్ళిపోతా ఉంటాం ఏ చర్చలో కూడా వాటిని ధ్యానించారు చెప్పలేరు కాబట్టి ఈ ప్రవచనాలు ధ్యానిస్తప్పుడు వెనకకి ముందుకి వెనకకి ముందుకి వెళ్తా ఉంటది దేవుని యొక్క జ్ఞానం ఆ ఆయన ఎట్లా నడిపిస్తే మనం అట్లా పోయినప్పుడే వాటిని గ్రహించగలం లేకపోతే ఇది దేనికి సంబంధించింది ప్రభావ అని అడగాల్సి వస్తూ ఉంటది ఆయన చూపిస్తాడు నీకు తెలియదు అంటాడు ఎన్నిసార్లు జరగలేదు అని మనం చూసినా నువ్వు చూస్తున్నాయి నీకు తెలియదు ఇవి ఏందో అంటే తెలియదు నా వెళ్ళిన వాడు అంటే అప్పుడు వాటిని విశదీకరించి జ్ఞాపకం చేస్తున్నాడు ఇది దీనికి సంబంధించి దానికి సంబంధించిందని కాబట్టి కుడి ప్రకన ఎడవ ప్రకన సర్పంలో వారి మీద తన ఖడ్గము వాడబోతున్నాడు దేవుడు ఇది బోస్రాలో జరుగు మహా బలి ప్రపంచంలో ఎటువంటి బలి అర్పణ ఎప్పుడు జరగలేదు చరిత్రలో ఇక మీద జరగదు లాస్ట్ జరిగేది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి బోస్రాలో తన బలిని స్థిరపరుస్తున్నాడు అన్న విషయాన్ని ఇక్కడ వాక్యం జ్ఞాపకం చేస్తుంది ఇవి అనేక సార్లు మన జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇవి మూడు గుంపులని అండ్ రెండు గుంపులు శాశ్వతంగా తెగవబడి చచ్చను అని జక్రే గ్రంథం పదమూడవ దేవుడు మనం జ్ఞాపకం చేసింది సో మనం దాంతో యొక్క దర్శనాన్ని మనం ముగించుకుంటున్నాం క్లుప్తంగా ఏందంటే ఈ ఎగిరిపో పుస్తకము దీ జీవ గ్రంథానికి సాదృశ్యం ఇందులో రాయబడ్డ వారి పేర్లు తప్ప బయట వాళ్ళని ఎవరు కూడా తప్పించుకోలేదు శిక్ష ఆయన శాపం అన్న విషయాన్ని జ్ఞాపకం ఇస్తుంది ఎవరు వాళ్ళు ఉన్నప్పుడు జ్ఞాపకం చేసింది దేవుడు వాళ్ళ పేర్లు ఎవరు ఎవరి పేర్లు లేవు అనేది మనం దీర్ఘంగా చూసినాం ఎవరి పేర్లు లేవు అంటే సర్పంలో తేళ్ల పేర్లు ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉండవు అన్న విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసింది రక్తం చేత ఏమైంది పత్తి ఖడ్గము రక్తంలో స్నానం చేసేదానిలాగా ఉంది అంటో ఖడ్గము రక్తమయమగును ఇంగ్లీష్ లో రక్తంలో స్నానం చేసిందంట అట్లనే ఉంది అక్కడ వాక్యం ఇంగ్లీష్ లో తెలుగులో మట్టుకు యహోవ ఖ్గము రక్తం మయమగులు అంత భయంకరంగా ఆ వధ ఉంటుంది అంటే ఏ రీతి మన ప్రభు మన కొరకు సమర్పించబడ్డాడో ఒక బలి పశువు బలి అర్పించబడ్డాడో గొప్ప జనం అంతా చివరికి బలి అర్పణలాగా వాళ్ళ జీవితాలు సమర్పించబడతారు ఆయనకి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే అది ప్రభు వలం రెండు సార్లు దాంతో మనము ఆ ఎగిరిపోవు కాగితపుస్తకాన్ని గురించి ముగించుకుంటున్నాం ఇప్పుడు మనం ఐదవ వచనానికి వెళ్ళిపోతున్నాం ఇది క్రొత్త దర్శనము దీని పేరు ఇంగ్లీష్ లో ఉమెన్ ఇన్ ద బాస్కెట్ అని ఇక్కడ మటుకు తెలుగులో కుల కూర్చున్న స్త్రీ కుల కూర్చున్న స్త్రీ అని దాని పేరు దర్శనం పేరు అది చివరి వరకు ఐదవ వర్షనం నుంచి పదకొండవ వర్షం వరకు ఆ దర్శనం గురించి చెప్పబడింది ఇది ఏడవ దర్శనం దాని తర్వాత చివరికి ఎనిమిదవ దర్శనం ఆ దర్శనం ముగిస్తే జక్ర గ్రంథంలోని ముఖ్యమైన భాగ్యం అయిపోయినట్లే కాబట్టి మనం ఇప్పుడు ఏడవ దర్శనాన్ని ఆరంభించబోతున్నాం కుల తూములో కూర్చున్న ఒక స్త్రీ ఇంగ్లీష్ లో మటుకు ఉమన్ ఇన్ ద అనుంది బాస్కెట్ అంటే గంప గంపలో కూర్చున్న స్త్రీ అనుంది ఇంగ్లీష్లో ఇక్కడ మటుకు కుల కూర్చున్న ఒక స్త్రీ సరే మనం ఎప్పుడు కూడా ఇంగ్లీష్ తెలుగులను జాగ్రత్తగా పరిశీలించినప్పుడు ఊహించుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ఇంగ్లీష్ వెళ్ళి కొల తూములో కూర్చున్న ఒక స్త్రీ అంటే కొల అంటే ఒక కొలత తూము అనేది ఒక కొలతతో ఒక కొలత అంటే ఏదైనా కొలత కావచ్చు ఏదైనా కొలవచ్చు కానీ తూము అంటే ఒక కొలతకు సంబంధించింది ఉదాహరణకి ఇప్పుడు మనము పెట్రోల్ని ఒక కొలతతో గొలుస్తాం నూనెని ఇంకొక కొలత గొలుస్తాం రెండు లిక్విడ్సే కదా మనం రెండింటిని ఒకటే దాన్ని ఎందుకు పెట్రోల్ని ఏమో లీటర్స్ తో గొలుస్తాము నూనెనేమో కిలోగ్రామ్స్ తను గొలుస్తాం అంతే కదా ఎందుకు నేను ఈ ప్రశ్న ఇస్తాను మేథమెటిక్స్ టీచర్స్ కి వాళ్ళు చెప్పారు సరిగా చెప్పారు అది అవును కరెక్టే కదా ఎందుకు ఇట్లా ఉంది అంటారు అవి దేవుడు మనకు ముందటి నుంచే చూపిస్తాడు ఉదాహరణకి గుండు దేనికి సంబంధించింది కొలత సంబంధించింది మెజర్మెంట్ సంబంధించింది మళ్ళీ ఇళ్లు కడతపుడు ఆ గుండు ఎందుకు కడతారు అది చూపించింది దేవుడు మనకి మట్టపు గుండె పెద్దదానికి ఒక కొలత ఉదాహరణగా కొలకర్ర అటుపై కొన్ని వారాల క్రితం అని దర్శనం ఐదవ దర్శనమా నాలుగవ దర్శనం కొలకర్రకు సంబంధించిన దర్శనం మూడవ దర్శనం మూడవ దర్శనం కొల కొలకర్ర సంబంధించింది మూడవ అధ్యాయంలో ఉంది అది రెండవ అధ్యాయంలో ఉంది కుల నూలు కొలకర్ర కూడా కాదు కొల నూలు కొల అంటే నూలు అంటే దారము అంటే కొలత వేసి దారం మళ్ళీ కొలనూలుతో కూడా కొలుస్తున్నాడు ఇల్లు కొలవాలంటే కొలనూలుతో గొలుస్తారు వాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కొలతతో కలిసినాడు ఇక్కడికి వచ్చేటప్పటికి తోము ఈ తోము దేనికి సంబంధించింది అనేది మనం కొంతంగా ధనించాలా క్లుప్తంగా నేను చూపిస్తాను ఒకవేళ దేవుని చిత్తం అయితే దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటాం వచ్చే వారానికి ఇప్పుడు మటుకు ఆరంభిస్తాం ఆయన వచ్చినాం అప్పుడు నాతో మాట్లాడుచున్న దూత బయలు వెళ్ళి చూడండి నిదానించి నీవు నిదానించి చూచి యువతలకు వచ్చినది కనిపెట్టి మనం నాతో చెప్పగా వాటిని నిధా నుంచి అంటే చాలా జాగ్రత్తగా కనిపెట్టాలా మనం అట్లా కనిపెడుతున్నావా ఏ వాక్యం ధ్యానించినా నిధానుంచి కనిపెడుతున్నావా అది మనకు ఒక రకంగా హెచ్చరిక జకరేకే కాదు మనకు కూడా హెచ్చరికనే ఏ వాక్యం జనించినా నిధా నుంచి వాటిని కనిపెట్టాలా ఈ వాక్యము నీ కాలంలో ఎప్పుడు నెరవేరుతుంది మతపరమైన జీవితంలో ఉన్న బలమైన ఏంటంటే ఈ వాక్యం ధ్యానిస్తే ఓకే జకరే గ్రంథం కదా రెండు ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన వాక్యం కదా ఓ జరిపేదలే అని అట్లా కొట్టివేసి వెళ్లిపోతుంటది అది మతపరమైన జీవితం కాబట్టి ఇది మనకు అవసరం లేదులే ఇది మనకు వర్తించదులే ఏదో చదవాలి కాదు అని చదివేసి అది నిదానించడం కాదు నిదానించడం అంటే దీన్ని ధ్యానించినప్పుడు ఇది నాకు ఎట్లా వర్తిస్తుంది దీంట్లో జీవం ఉందంటే నా జీవితానికి ఎట్లా ఇది అవలంబించుకోవాలని ఎట్లా దీన్ని అర్థం చేసుకోవాలా తర్వాత దీన్ని ఏ రీతిగా ఈ రోజు నిన్ను మా కాలంలో చూడగలను ఇది ఒక సూచనాత్మకంగా చెప్పబడ్డ వాక్యం అయితే నా కాలంలో ఎక్కడ నెరవేరుతుంది అని మనం పరిశీలించుకోవాలా నిధా నుంచి చూడడం అంటే జాగ్రత్తగా దాన్ని మన కాలానికి వర్తిస్తుందా లేదా అని పరిశీలించుకోవడం ఎందుకంటే అన్నిటిని తిరిగి రప్పిస్తాడు తిరిగి రప్పిస్తానాడు ముంతకు ముందున్నయే ఇక మీదట్టు ఉండబోయేడివి అని ప్రసంగి ద్వారా మాట్లాడాడుగా ప్రసంగి ద్వారా కాబట్టి నీవు నిధా నుంచి చూచి యువతలకు వచ్చినది ఏమిటో నాతో చెప్పగా నాకు ఈ సాయంత్రం అర్థమైంది ఆ ఎగిరిపోవు కాగితపు పుస్తకము ఆ ఎగిరిపోవు పుస్తకము దర్శనము జరిగినాక ఏం జరిగింది కాబట్టి పుస్తకం ఎగిరిపోయినప్పుడు దాని పొడి దాని ఎడవ ఉన్నవారు శితమైన వారు అని చెప్పినప్పుడు ఆ దర్శనము ముగించినాక ఏం జరిగింది అనేటిదే ఈ ఏడవ దర్శనం దాని కనెక్షన్ అరీతి ఉంది దా అందులో నుంచి బయటికి ఏమొచ్చిందూడండి మరోసారి నిధ నుంచి కనిపెట్టడం అన్న విషయం అర్థమైతేనే నువ్వు దాన్ని గ్రహించగలవు నిధ చూచి యువతలకు యువతల కంటే ఏం చెప్పండి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు యువతల కంటే ఇటు దిక్కు నా దిక్కు ఇప్పుడు చూడు మన దిక్కు వచ్చేది ఏంది అంటే మన కాలంకి వచ్చేది ఏంది యువతల అర్థమవుతుందా గతంలో నుంచి మన కాలంకి వచ్చేది ఏంది నిజ నుంచి అర్థం చేసుకోండి అప్పుడు మన కాలానికి వస్తున్నది యువతలకు వచ్చినది అంతేనా యువతలకు వచ్చినది ఏమిటో కనిపెట్టుము అంటే అది ఆల్రెడీ వచ్చింది యువతలకు వచ్చినది ఏమిటో కనిపెట్టుమని నాతో చెప్పగా చూడండి నిదానించాలా కనిపెటాల ప్రతి వాక్యాన్ని ఎందుకంటే నీ టైమ్ లో ఇవన్నీ నెరవేరుతున్నాయి చిన్న గుంపుకి ఆయన మొదటి నుంచి ఇవన్నీ బయల్పరుస్తున్నారు పెద్ద గుంపులకు ఎప్పుడు బయలుపరచలేదు ఎందుకంటే పెద్ద గుంపులు పాటలు పాడము ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళు టైం పాస్ అవుతుంది ప్రోగ్రామ్స్ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉంటాయి సండే ఒక ప్రోగ్రామ్ సండే ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ మండే మార్నింగ్ ఒక ప్రోగ్రామ్ మండే ఈవినింగ్ ఒక ప్రోగ్రామ్ అట్లా త్రూఅవుట్ ద వీక్ ప్రోగ్రామ్స్ ఉంటాయి వాళ్ళకి స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్స్ ఆ ప్రోగ్రామ్స్ ప్రకారంగానే పోతా ఉంటాయి సంఘాలు ప్రపంచం నువ్వు తయారు చేసుకోవచ్చు ప్రోగ్రామ్స్ కానీ ఆయన ప్రోగ్రామ్ ఏదో అర్థం చేసుకుంటున్నావా ఆయన ప్రోగ్రామ్ ఏం తెలుసా ోస్రాలో పెద్ద బలి మహా సంహారం యహోవా సంహారం అంటే ఆయన పెద్ద బలిని అక్కడ నిలువర్తిస్తున్నాడు అక్కడ గొర్రెలు మేకలు కోడెలు ఇంకేమేమున్నాయి పేర్లు ఎంతగా చూసినాం మూడు చిన్నవి ఏంటంటే గొర్రెలు మేకలు పొటేళ్లు రెండవ భాగంలో వృషభొమ్ములు కోడెలు గురుపోతలు ఇవన్నీ మీరు అర్థం చేసుకుంటారు సర్పంబుతేళ్లు గుంపులు అన్ని గురుపోత దేనికి కోడలు కోడెలు దేనికి వృషభము దేనికి వృషభ చూసారా మీరు అది కూడా ఎద్దులాగా ఉంటుంది అది అన్ని ఎదులాగానే ఉంటాయి ఎస్ట్ గురుపోత ఎట్లుంటే నేను ఎప్పుడో చదివిన వృషభం చాలా సంవత్సరాల వృషభం అంటే కూడా అది ఒక ఎద్దులాగనే కనిపిస్తుంది కోడెవా టోడే అంటే ఎదు కదా వృషభం అంటే మీరు ఏం చేస్తారు కదా సార్ నేను ఈరోజు సాయంత్రం అనుకున్నా నేను వేసుకున్నా నా మొబైల్ ఫోన్ ఒక సాఫ్ట్వేర్ ఉంది దాని పేరు వర్స్ వ్యూ ఫ్రీ సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ మీ మొబైల్ ఫోన్స్ వేసుకుంటే ఏ వాక్యం అన్న నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ లో చూపిస్తుంది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ లాంగ్వేజ్ వల్ల నేను మూడు లాంగ్వేజ్ పెట్టుకున్నా ఇంగ్లీష్ తెలుగు హిందీ మూడు భాషలలో చూపిస్తుంది ప్రతి వచనం సో మనం తెలుగులో జనేస్తుంటే ఇంగ్లీష్ లెక్కుండా అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించచ్చు ఆ పదాలు అర్థం కాకపోతే కాబట్టి కొన్నిసార్లు ఎందుకంటే ఇంగ్లీష్ ఎక్కువ చదివిన వాళ్ళం కాబట్టి ఆ తెలుగు పదాలు అర్థం కాకపోతే ఇంగ్లీష్ చూసుకోవాలి అంటుంది అప్పుడు టక్కున జ్ఞాపకానికి వస్తాయి అట్లా కొట్టేసి వెళ్ళిపోతా ఉంటాం ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అక్కడ మూడున్నాయి అంటే చిన్న పశువులలో మూడు ఉన్నాయి అవి నాలుగు కాళ్ళ జీవులే ఇక్కడ నాలుగు కాల జీవులు అవి కూడా మూడున్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అది అంటే అన్ని రకాల జీవులు అంత పెద్ద బలి అన్న విషయం జ్ఞాపనిస్తుండే బోసరాలో దహన బలి యహోవ యొక్క బలి అది పెద్ద బలి రక్తము రక్తమయమగును అన్న విషయం జ్ఞాపని తన ఖడ్డము రక్తమయమగును అంటే రక్తంలో అది స్నానం చేస్తుంది కడ్డం అన్న విషయాన్ని చూపిస్తున్నాడు అక్కడ ప్రభు కొంచెం కొంచెం లోతుకి వెళదాం ఈ వాక్యాన్ని కాబట్టి నువ్వు నిధానించి చూచి యువతలకు వచ్చినది కనిపెట్టుమని నాతో చెప్పగా నువ్వు నిధానించి కనిపెడితేనే వీటిని నువ్వు అర్థం చేసుకోగలవు అన్న సత్యాన్ని ప్రభు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తుంది బ్లైండ్ గా చదివేసిపోయేది మన కాలం కాదు ఒక కాలంలో నువ్వు కానీ ఈ రోజు మాట అట్ట చదవలేదు ప్రతి దాన్ని నిదానికి అంటే మెల్లగా అర్థమయ్యంత నేను ఈరోజు పొద్దున పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నాన్ స్టాప్ మాట్లాడుతున్నా స్టేజ్ మీద అది అంత అవన్నీ నొప్పిలు నైపు నాకు ఈ గొంత నొప్పిలేస్తుంది కానీ నేను మీకు చెప్పిన ఇన్నిసార్లు ఆఫీస్ నేను ప్రిపేర్ గాను ఆఫీస్ లో నేను బైబుల్ స్టడీ ప్రిపేర్ కాను దేని టైంలో దాంతోనే ఎందుకంటే వాడికి ఎట్టి ప్రసం అవకాశం ఇవ్వదు ఆఫీస్ టైం న్యాయంగా ఆఫీస్ టైమే నీ సొంత టైము నీ సొంత నీ కుటుంబానికి టైం నీ కుటుంబానికి నీ వ్యక్తిగతమైన జీవితం నువ్వు నీ ప్రభు ఒంటరిగా గడిపే సమయం బైబుల్ స్టడీ కొరకు సెపరేట్ టైం పెట్టుకోవాలా సో ఒక రూమ్ వెళ్ళిపోయి ఇంటి మదర్ ఇంటికి వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళందరూ ఎక్కడో మాట్లాడుతుంటే నేను లోపల ఇంకో రూమ్ లో ఆ కట్టెని అవన్నీ చదువుతున్నాడు ఎంత టైం పడుతున్నా నాకు అది ఆ రిలీజ్ దొరుకుతలేదు ఆ రిలీజ్ వస్తలేదు వాటిని అర్థం చేసుకుని నేను చెప్పాలా కాబట్టి మళ్ళీ నేనే అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పగల నాకు ఆ రిలీజ్ రాకపోతే నేను ఆ మీకు వాక్యం వచ్చే వరం చూస్తాము అని చెప్పి మీకు నేను చెప్పాడు కాబట్టి నిదానించాలా అంటే అర్థమైనంత వరకు ప్రేస్పర్ధం ఎంత టైం అనే ఇదేమైనా ప్రోగ్రామా ఈ ఈ దర్శనం అయిపోలా మళ్ళీ వచ్చే వరకు ఇంకో దర్శనం అదేమన్నా ప్రోగ్రామా అది మతపరమైన సంఘంలో ప్రోగ్రామ్స్ ఉంటాయి మనకు ప్రోగ్రామ్ ఏం లేదు మనము అయిన ప్రోగ్రామ్ తగినట్లు సిద్ధపడుతున్నాం ఆయన ప్రోగ్రామే బోసరాలో పెద్ద బలి యుగ సమాప్తికి వస్తున్నాము మహా గొప్ప జనం అందరూ సాక్షులు కాబోతున్నారు అన్న విషయాన్ని దేవుడు మనకు బయలుపరిచింది కాబట్టి కొంతమందినన్నా మనం రక్షణ నడిపించుకోవాలా మన చేతనకాడికి మన జీవితకాలం వాళ్ళని సత్యంలో నడిపించుకోవాలా వాళ్ళని సత్యం చూసేలాగా మనం ప్రయాసపడాలా అన్న ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ బలి ఊహిస్తే వల్లి జల్లరిస్తుంది అన్న విషయం మనం ఈ దిన జ్ఞాపం చేసుకోవాలా కాబట్టి ఇది ఏమిటి అని నేను అడిగి తిని యువతలకు వచ్చింది అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది వెనక కాలం నుంచి మన కాలంకి వచ్చింది యువతలకు వచ్చింది లేక లోపల దాచబడింది యువతలకు వచ్చింది అంటే బయటకు వచ్చింది చదువు మీరు ఈ విధంగా అర్థం చేసుకోవాలా అక్కడుంది ఇక్కడికి వచ్చింది గతంలో ఉన్నది మన కాలంకు వచ్చింది దాచబడింది బయటకు వచ్చింది యువతలకు వచ్చింది అంటే అర్థం అది అది మనం కనిపెట్టి అర్థం చేసుకుంటున్నాయి ఏం వచ్చింది గతంలో నుంచి మన కాలానికి ఏమొచ్చింది మీరు ఏమన్నా చెప్పాలరా చాలా ప్రసంగి ప్రసంగి పుస్తకం గ్రంథము చదవకపోతే పాత నిబంధన కాలంలో ఏమున్నాయో అవి కొత్త నిబంధన కాలంకి ఎట్లు ఎప్పటికీ గ్రహించలేదు నీ కాలం ముగించిపోతుంది వృద్ధాప్యం దాటిపోయినా నువ్వు ఎప్పటికి గ్రహించలేదు అక్కడ ఉన్న అన్ని దేవుడు ఎన్నిసార్లు అని మీకు ఉదాహరణకి ఫరో మొగ శిష్యువులను సంహరించడానికి ఆజ్ఞా ఇచ్చాడు అది తిరిగి మన ప్రభు పుట్టే కాలానికి నెరవేరింది అది తీసుకొచ్చింది కానీ మన ప్రభు మత్స్ వారి వద్ద మూడోసారి అది జరగబోతుంది భవిష్యత్తులో అది చాలా భయంకరంగా ఉంటది ఆ రోజు ఐగుప్తు జరిగింది హెరోదు కాలంలో యూద బెత్లహెమ్ జరిగింది మన కాలం తెచ్చినప్పటికీ ప్రపంచం అంతా అని ప్రభు జ్ఞాపం అంటే వాటిని రెండుసార్లు అంటే ఆల్రెడీ రెండు సార్ జరిగింది మూడవసారి ప్రపంచమంతటి జరుగుతుంది అని చెప్పింది అదే రీతిగా ఎన్నో విషయాలు చెప్పిన ప్రభు గతంలో జరిగిన అన్నింటినీ వాపస్ తీసుకొచ్చిండని అయితే ఈ తనకు వచ్చింది మీరు వివేచించి నిధానించి దాన్ని కనిపెట్టాలా అంటే ఎప్పుడు కనిపెడతాం చెప్పండి వస్తున్న దాన్ని కనిపెట్టగలం వచ్చేసినాక కనిపెట్టి అర్థం లేదు కదా వస్తున్న దాన్ని కనిపెట్టాలా అంటే దొంగ వస్తుంది అంటే కనిపెట్టుకుంటావు ఎప్పుడు వస్తున్నా వీడనేసి అదే విధానం ఇక్కడ కనిపెట్టుకోవడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రతి క్షణం నువ్వు మేల్కొండలా అది కనిపెట్టుకోవాలా ఏంది వస్తుంది యువతలకి అనేది ఇప్పుడు నువ్వు నేర్చుకుని క్లిప్తంగా మీకు చూపిస్తాను దాని తర్వాత దీర్ఘంగా మనం వచ్చేవారం దాన్ని ధ్యానిస్తాం యువతలకి వచ్చింది ఏమిటి ఈ దర్శనంలో చూడండి ఆ ఎప్పుడైతే ఆ కాగితపు చుట్టా లేక ఎగిరిపో పుస్తకము దాని ఇరు పక్కన ఇటు పక్కన అటు పక్కన ఏం జరిగింది అన్న విషయాలు అంటే గుంపులు విభజింపబడ్డాక ఏం జరిగింది ఏం వచ్చింది బయటికి అనేది మనం అర్థం చేసుకుని రేపు ఈ దర్శనాలన్నీ దేనికి దానికి అనేది కాదు నేను మీకు ఎన్నిసార్లు చూపించిన జకరి గ్రంథంలో ఉన్న ప్రతి దర్శనము ఒక దర్శనానికి నెక్స్ట్ దర్శనం కనెక్షన్ ఉంది ఏ బైబుల్ స్టడీస్ లలో ఏ కామెంటరీస్ కూడా అత నేను ఆ ఇంటర్నెట్ లో ఒక పాస్టర్ వాఖ్యలు చాలా కాలం విన్నా ఆయన జకర గ్రంథం దీర్ఘంగా ధ్యానించండు దీర్ఘంగా ప్రకటించండు కానీ ఎక్కడ కూడా దీనికి తగ్గినట్టు మనం ధ్యానించినట్లు లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళకి అది బయలుపరచబడలేదు అంతే మనం ఏదో గొప్పగా విరవీగద్ది కాదు మనకు బయలుపరచబడింది ఏంది వాళ్ళకి బయట అది నీకు అర్థమవుతుంది ఎప్పుడు అది తెలుసుకున్నప్పుడు ఏది సత్యం అని గుంపులు విడిపోయినాయి విషయం అర్థమైనప్పుడే ఆ విడిపోయినప్పుడు ఏం జరిగింది విడిపోయినాక ఏం బయటకు ఆ నాలుగు గుర్రం గురించి ధ్యానించినాం ఏం బయటకు గుంపులు బయటకు వచ్చినాయి తర్వాత దర్శనం చేసినాం ఏం బయటకు గుంపులు బయటకు వచ్చినాయి తర్వాత బంగారు దీప స్వామించినాం ఏమొచ్చినాయి గుంపులు బయటకు అన్ని బయటకు వచ్చినాయి అంటే ఏంటంటే యుగ సమాప్తికి వచ్చినప్పటికీ అందరూ ఆటోమేటిక్ గా ఎవరి గుంపులలో వాళ్ళు ఉండబోతున్నారు తెలియక ఇక అర్థమవుతుందా ఆ మూడు గుంపులకు తెలియదు వాళ్ళు అక్కడ సీల్ చేయబడ్డారు విమోచన వరకు మనం ముద్రించబడ్డాం వాళ్ళు కూడా ముద్రించబడుతున్నారు ఏ విధంగా ఎవరి గుంపులో వాళ్ళు సీల్ చేయబడుతున్నారు తెలియక కానీ మనం తెలిసి ఆ మూడు గుంపులకు బయటకు వచ్చి వాటిని చూడగలుగుతున్నాం వాటిని గ్రహించగలుగుతున్నాం కానీ అదేదో జ్ఞానం అభివృద్ధి చేసుకోవడం కొరకు మనం ఇవన్నీ ప్రయాసం ఎక్సర్సైజ్ చేస్తాం మనం ఒక బాధ్యత అప్పగించేడు ఆ బాధ్యత నిర్వర్తించం ఏంది గొప్ప ఇవన్నీ చూపించాలా వాడిని ప్రభుత్వం నడిపించుకోవడం కొరకు మనకు ఒక బాధ్యత ఇచ్చేడు పాస్టర్స్ రానియర్ ఇవి చెప్పనియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి అర్థం కావు ఎందుకంటే గుడితనం కల్పించింది దేవత ఈ లోకపు దేవత మనం మట్టి లోకాన్ని సమయ కాదు కాబట్టి మనం నిత్యం సీఎను పర్వతం మీద ఆయనతో పాటు నివసిస్తున్నాం కాబట్టి మనం వీటిని చూడగలుగుతున్నాం సున్నాసంగా ఏమి బయటకొచ్చు ఆ కాగితపు చుట్టూ ఎగిరిపోతున్న కాగితపు ఆ పుస్తకము అది గాలికి ఎగిరిపోతుంది చిట్టబడుతుంది దాని తర్వాత ప్రణంగంలో మనం చూసినాము అది చుట్టబడుతున్న ఆకాశము చిట్టబడడం విషయం రెండో ఒకటే దర్శనం అది చిట్టబడినప్పుడు గుంపులు చిట్టబడింది ఒక గుంపు లోపల ఉంటే బయట ఉంది రెండు గుంపులు వాటికి శిక్ష అని చెప్తున్నాడు ఆ శిక్షకు సంబంధించిన విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు ఈ రెండు గుంపులు ఒక గుంపు ముద్రించబడి జాగ్రత్త కాపాడబడింది తక్కిన బయట రెండు గుంపులు ఉన్నాయి ఇప్పుడు బయటకి ఏమొచ్చింది యువతలకు ఏమొచ్చింది అన్నప్పుడు ఇక్కడ చూపిస్తుంది చూడండి అప్పుడు ఇది ఏమిటి అని అతడు అందు అడిగితే ఇది కొల కొల అంటే మెజర్మెంట్ ఇంగ్లీష్ లో మెజర్మెంట్ అంటారు కొల అంటే మెజర్మెంట్ కొలత అంటే మెజర్మెంట్ కొల అంటే మెజర్మెంట్ ఏం మెజర్మెంట్ చూడండి ఇప్పుడు విభజింపబడ్డప్పుడు అన్ని మెజర్ చేయబడుతున్నాయి కొలత వేయబడుతున్నాయి కాబట్టి ఈ లోకం అంతా కొలతకు సంబంధించింది అని చెప్తున్నాడు కొలత బయటకు వస్తుంది ఈ కొలత అనే విషం అర్థం చేసుకున్నాడు ఇది కొల ఇది బయట నేను తూము అనేను ఇంగ్లీష్ లో ఈ అనుంది ఈపిహెచ్ఏహెచ్ అనుంది ఇంగ్లీష్ లో తెలుగులో తూము అనుంది అంటే పాత కాలంలో వాళ్ళు ఏదన్న కొలత వేయాలంటే బరువులు వేయాలి బరువులన్నీ మోయాలంటే ఇప్పుడు మన కాలంలో కిలోగ్రామ్ బాట్లు వేసి మోస్తారు కదా కిలోగ్రామ్ అంటే థౌసండ్ గ్రామ్స్ అది కిలో బాట వేసి కిలో వస్తువు కొలసేసిస్తారు మన కాలపు కొలతలు కానీ పాత నిబంధన కాలపు కొలతలు చాలా వేరేగా ఉంటాయి మనము నిర్గమ్మ లేక లేవి అక్కడ చూస్తే ఇవన్నీ కొలతలు కనిపిస్తూ ఉంటాయి నాకు నోటికి ఇప్పుడు గ్యాప్ వస్తలేవా కొలతలు రకరకాల కొలతల పేర్లు విన్నాం అన్నమాట తుమేడు పిండి బలి అర్పణలాగా అర్పించినప్పుడు పిండి కూడా అర్పించటం నైవేద్యం లాగా అర్పించటం పిండి అని ఇట్లా రకరకాల కొలతలు ఉన్నాయి అక్కడ పశు పశువుల కొలతలు పిండి కొలత నూనె కొలతలు ఉన్నాయి ఆ కొలతలు ఈ రోజు ఎక్కడ కనిపించాయి మనకి ప్రపంచంలో కానీ పాత నిబంధన కాలంలో ఈ కొల గురించి మాట్లాడినప్పుడు మన కాలం ఏదా కొలత కష్టం కదా అర్థం చేసుకోవడం కానీ ఇక్కడ మట్టుకుంది కొలత లోకంలోకి బయలుదేరింది ఎప్పుడు గుంపులు విభజించబడ్డప్పుడు పుస్తకం ఎగిరిపోయినప్పుడు లోకం అంతటా వెళ్ళిపోయినప్పుడు ఆ పుస్తకం భూమి అంతటా వెళ్ళిపోయినప్పుడు ఏం జరిగింది కొలత బయటకు వచ్చింది ఇది వెండు అనేను అంటే ఒక కొలత థౌసండ్ గ్రామ్స్ లేక వన్ కేజీ వెయిట్ ఎట్లానో తూము అనేది ఒక వెయిట్ ఒక కొలత అయితే నేను ఇంగ్లీష్ డిక్సర్ లో ఈ పా లేక తూము అంటే ఎంత అంటే లీటర్స్ అని ఒక తూము నలభై లీటర్ల కొలతతో చూసి లేక అమెరికన్ మెజర్మెంట్స్ లో ఎనిమిది గ్యాలన్లు పెట్రోల్ ని గ్యాలన్స్ అలా మెజర్మెంట్ చేస్తారు అక్కడ మంది ఏదైనా లీటర్స్ నలభై లీటర్స్ లేకుంటే ఎనిమిది గ్యాలన్స్ అదేం కొలతలు కాబట్టి ఒక తూమ్ అంటే నలభై లీటర్ల కొలత మన కాలానికి వచ్చే కానీ నలభై లీటర్ల కొలత ఇంటర్ప్రిట్ చేసుకుంటే మనకు అర్థం కదా పిచ్చి పిచ్చి ఉంటుంది అది అది ఏమన్నా గానీ నలభై లీటర్లు గాని ఎనిమిది గ్యాలన్స్ కావచ్చు ఒక తూమ్ పట్టచ్చు ఒక తూమ్ అంటే ఇంత పెద్ద సంచి కూడా కావచ్చు కూడా ఉంది కొలతలు అంటే ఏంటంటే కొలతలు బయటికొచ్చినాయి లోపమంతటా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత చూడండి ఇప్పుడు అప్పుడు సీసపు బిళ్ళను తీయగా సీసపు బిళ్ళను తీయగా అంటే అదొక మూత లాంటిది సీసపు బిల్ల అంటే ఇంగ్లీష్ లెడ్ అంటారు లెడ్ తెలుసా మీకు లెడ్ అంటే ఎట్లటో ఇంగ్లీష్ లెడ్ అనే ఉంది ఎల్ఈడి లెడ్ అనేది ఒక పదార్థం మన పెన్సిల్ ములికి ఉంటుంది చూసింట్రా నల్లది లోపల సందగా ఉంటుంది అది లెడ్తో చేయబడింది దాంట్లో కరెంట్ ఫ్లో అవుతుంది పెన్సిల్ ముల్కి అండ్ పెడితే కరెంట్ షాక్ కొడుతుంది కాబట్టి పిల్లలు అట్లాంటి చేయకుండా మనం అందుకే ఆ ప్లగ్ల అడ్డం పెడతారు పిల్లలు బై మిస్టేక్ అలా పెడితే వెనకాల ఉంటది కదా పెన్సిల్ అలా పట్టుకుంటే షాక్ కొడుతుంది వాళ్ళకి ఎందుకంటే అది అందుకెళ్ళి కరెంట్ ఫ్లో అవుతుంది లెడ్లకెళ్ళి అయితే అది న్యూక్లియర్ మెటీరియల్ ని లెడ్ టినుల పెడతారు ఎందుకంటే లెడ్ న్యూక్లియర్ రేడియేషన్ ని బయట రానియకుండా అడ్డగిస్తుంది అని ఈ రోజు కూడా వాడతారు లెడ్ అనేది అట్లా వాడతారు అన్నట్టు కాబట్టి ఇక్కడ చూడండి సీసపు బిల్ల అంటే లెడ్ అన్నట్టు అది ఒక మెటల్ లెడ్ అనేది ఒక మెటల్ సీసపు బిల్ల అనేది ఒక మెటల్ సీసమ్ అంటారు దాన్ని సీసపు బిల్ల అంటే ఒక ఇప్పుడు మన డ్రైనేజ్ మీద ఒకటి మూస్తారు మూతల్ కవర్ దాన్ని బిల్ల అంటారు బిల్ల తెల్ల బిల్ల అంటారు అది ఇనిమిదితో చేయబడ్డ బిల్ల కానీ ఇక్కడ చెప్పబడుతున్న బిల్ల సీసమ్తో చేయబడ్డ బిల్ల అంటే లెడ్ అనేది ఒక పదార్థం ఇనుము రాగి ఇత్తడి ఎట్లను లెడ పదార్థం దాంతో చేసిన మూత లేక ఒక బిల్ల అర్థమవుతుందా ఆ బిల్ల మూస్తే లోపల ఏమో ఉన్నాయి నువ్వు నిదానికి అర్థం చేసుకోవాలా ఇక్కడ ఉంది చూడండి అప్పుడు సీసపు బిల్లను తిజగా ఆ మూత దియగా ఏం జరిగింది చూడండి దాని లోపలేముంది కుల తూములో కూర్చున్న ఒక స్త్రీ కనబడను అంటే లోపల స్త్రీ కూర్చుంది ఒక స్త్రీ కూర్చుంది కొల తూములో అంటే కొలత ఆ తూముతో కొలవబడ్డ కొలత స్త్రీ లోపల కూర్చుని ఎక్కడ కూర్చుని ఎక్కడ లోపల కూర్చున్నాయి దాని మీద సీసేపు బిల్ల మూత ఉంది మూత తీస్తే బయటకు కనిపిస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఇక్కడ తర్వాత చూడండి అప్పుడు తూత మాట్లాడుతున్నాడు ఇది దోష అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిల్లను తూము మీద ఉంచెను అంటే అది ఒక పెద్ద గంప లాంటిది ఆ గంపలో మూడు ఉన్నాయి మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఏముంది కనిపిస్తుంది మీకు ఏమున్నాయి మూడు ఎంతమంది కనిపిస్తున్నాయి మూడు ఒకటి మటుకు క్లియర్ గా ఒక స్త్రీ ఉంది అందులో స్త్రీతో పాటు ఇంకేమున్నాయి తూము అంటే ఒక మెజర్మెంట్ ఉంది దాని తర్వాత దోషమూర్తి ఆమె దోషం అంటే దోషం కూడా ఉంది చూడండి చాలా మందికి దోషం కనిపియదు స్త్రీగా కనిపిస్తుంది తూము కనిపిస్తుంది గాని దోషం కూడా ఉంది అంటే అన్నీ సీల్ చేయబడ్డాయి దోషముంది కొలత ఉంది లేక తూముంది తూము అనేది కొలత స్త్రీ మూడు నేనులో దాని మీద సీల్ చేసిండ్రు ఇప్పుడు ఏం చెప్తుంది చూడండి ఈ సీల్ చేయబడ్డ గుంప లేక ఏదైనా కావచ్చు పెద్ద టిన్ కావచ్చు బంగాళం కావచ్చు ఏమైనా కావచ్చు గంప ఇంగ్లీష్ లో బాస్కెట్ అనే ఉంది దానికి సీల్ చేసారు ఏది లెడ్ మూతతో సీసపు బిల్లతో అయితే ఇప్పుడు చూడండి కింద ఏమై ఉంది ఇది దోషమూర్తి అని నాతో చెప్పి తూములో దాన్ని పడవేసి సీసపు బిళ్ళను తూము మీద ఉంచెను కాబట్టి సీల్ చేసింది మీకు ఎన్ని సార్లు చెప్తున్నాను ఇవన్నీ గుంపులు ఆటోమేటిక్ సీల్ చేయబడుతున్నాయి విడదీయబడుతున్నాయి వాళ్ళ డెస్టినీస్ డిఫైన్ అయిపోతున్నాయి ఎవడి వాడి కర్మ అన్నట్టు చెప్తుంది ఎవడి కర్మ వాడి అంటాం కదా అట్లా సర్పంలు సాశ్వతంగా తెరగబడి శస్తారు గొప్ప జనము శ్రమల గుండా బయటికి రావడము అన్న విషయాన్ని జ్ఞాపకం ఎవరి డెస్టినేషన్ ఎవరి గమ్యములు అవి అయిపోయినాయి ఇప్పుడు ఏం జరిగింది నేను మరలా తేరే చూడగా తిరిగి చూస్తాను ఏం జరుగుతుంది సీల్ చేసి సరే సీల్ అయిపోయింది అక్కడికి ఎండ్ అయిందా దర్శనం ఎండు కాలే ఏం జరిగింది అనేది నేను మరలా తేరే ఇద్దరు స్త్రీలు బయలుదేరి ఎన్నిసార్లు ధనించినా ఎన్ని పుస్తకాలను చూసినా ఎన్ని కామెంటరీస్ లో చదివినా ఎక్కడా కనిపించనేది నాకు కనిపించింది ఇక్కడ నాకేమో స్పెషల్ గా కనిపిస్తుంది కాదు నేను చూడగలుగుతుంది నాకు చూపగలుగుతున్నాడు దేవుడు నేను చూడాలని ఆసక్తి కలిగింది నాకు చూపిస్తుండడు నీకు కనిపిస్తుందా చెప్పండి ఏం కనిపిస్తుంది ఇద్దరు స్త్రీలు కనిపిస్తున్నారా చేయండి మళ్ళీ నేను మరలా తేరీ చూడగా ఇద్దరు స్త్రీలు బయలుదేరి ఆల్రెడీ లోపల ఒక స్త్రీ ఉంది కదా గంప లోపల బయట ఇద్దరున్నారు ఎంత మంది ఉన్నారు స్త్రీలు ముగ్గురున్నారు సో మీరు అదే ఒక జ్ఞాపకం వచ్చే వారం వరకు ధ్యానించుకోవడానికి ముగ్గురు స్త్రీలు లోపల స్త్రీ ఉంది బయట ఇద్దరు స్త్రీలు బయలుదేరిండ్రు వీళ్ళు ఎవరు దాన్ని ధ్యానించడానికి ప్రయత్నించండి ఎందుకంటే వచ్చే వరకు వచ్చినప్పటికీ వాటిని అన్నిటి మనం క్లియర్గా అర్థ తీసుకోవాలి ప్రార్థన పూర్వకంగా వాటిని ధ్యానించండి మనము ఆ వాక్యాన్ని ధ్యానిస్తే ఆ దర్శనం ధ్యానిస్తప్పుడు జేమ్స్ ట్రాన్ నంబర్ సపోర్ట్ తీసుకోవాలి తప్పదు ఎందుకంటే ఇవి మనకి కామెంట్రీస్ లో దొరకవు ఇంటర్నెట్ లో దొరకవు ఏ పాస్టర్స్ చెప్పడం మనం వినం కాబట్టి మన ప్రవ్వే మనకు అతని చూపించాలా ఎందుకు చూపించాలా మనం ఏదో ఇంటెలిజెంట్ గా పెరగడం కొరకు కాదు ఏదో జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కొరకు కాదు మన ఏదో గొప్పగా రీసెర్చ్ చేసి ఏదో పబ్లిష్ చేసుకొని ఇంటర్నెట్ లో మన రికార్డింగ్స్ పెట్టుకోవడం కాని కొరకాదు మనకు ఒక బాధ్యత అప్పగించండి దేవుడు అది మనం బాధ్యత నిర్వర్తించుకోవాలంటే అర్థం చేసుకోవాలి ఎవరి మూడు ముగ్గురు స్త్రీలు అన్న అర్థం చేసుకున్నప్పుడు నీ సేవ జీవితం దేనికి సంబంధించింది అని నువ్వు అర్థం చేసుకుంటావు ప్రభాషన్ నాకు అర్థం చేసుకోకపోతే మీ జీవితం వ్యర్థమే ఈ రోజు ప్రపంచం అంతటా ప్రవచనాలు ఎట్లా అర్థం చేసుకుంటున్నారు మీ జేబులో ఏముందో చెప్తాను నేను ప్రవచనం మీ ఇంట్లో ఏం జరుగుతుంది నేను చెప్తాను మీ భార్యకి ఏమైతుందో నేను చెప్తాను మీ భర్తకి ఏమైతుందో నేను చెప్తాను అది ప్రవచనమా అది ప్రవచనం ఎట్లయింది ప్రకటన గ్రంథంలో క్లియర్గా ఉంది ప్రవచనం అంటే ఏందో అది టెస్ట్ అన్నట్టు క్రీస్తుని గూర్చిన సాక్ష్యం క్రీస్తుని గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం ప్రతి ప్రవచనము మన ప్రభు గురించి సాక్ష్యం ఇవ్వాలని ఉంది అంతేగాని వ్యక్తిగతంగా నీ భవిష్యత్ ఎట్లుంటే నీ ప్రమోషన్ ఇస్తుంది అనేది కాదు అవి అద్భుతాలు నమ్ముతాం మనం అద్భుతాలు చేయడం దేవుడు అద్భుతాలు ఇచ్చిన సంఘానికి అది స్వసతవరము రూపవరములు మనం నమ్ముతాం కానీ వాటిని క్రమంగా కరెక్ట్ గా అర్థం చేసుకునే ప్రయత్నించాలి ఎవరికి అవసరమో ఎవడికి ఏది అవసరమో వాటిని పంచిపెట్టే పంచి దేవుని యొక్క ఆత్మనుంది అక్కడ వాక్యం ఎవరికి ఏ అవసరమో వానికి అది ఇస్తాడు దేవుడు నాకు ఇది కావాలంటే అది ఇవ్వడిని నీకు అవసరమా లేదా నీకేట ఆయనకు తెలుసు కరెక్ట్ గా నీకు భాషల వరము అవసరమా లేదా తెలుసు భాషల అర్థం చెప్పు వరము నీకు అవసరమా లేదా తెలుసు నీకు తెలియదు అది భాషల వరము ఎందుకు నీకో నీకు తెలియదు రోజు వరకు కూడా భాషలు ఎందుకు వాటిని అర్థం ఎందుకు చేయాలా అని నీకు తెలియదు ఆ సత్యం ని గ్రహించినప్పుడు నీకు అవసరం కాదన్నట్టు అది నీకు అవసరం నీకు అదే నీకు నీడు కాదన్నట్టు బట్ ఆయనకు తెలిసి నీకు ఏది అవసరం అందుకే పరశురాత్మ నడిపించి మనకు చాలా అవసరం ఈ క్షణంలో మనకి జ్ఞానం చాలా అవసరం ఈ కాలంలో జీవించాలంటే మనకు అది చాలా అవసరం ఒకరికి జ్ఞానోపదేశం ఒకనికి ఈ వరం ఒకనికి స్వస్థత వరము ఒకనికి వివేచించే వరము ఒకరికి భాషలు అర్థం చేసే అర్థం ఒకరికి ప్రవచన వరం ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇస్తున్నాడు దేవుడు ఎందుకు ఇస్తున్నాడు నీ అవసరం ఏందో ఆయనకు తెలుసు నేను గొప్ప ఆఫీసర్ని కావాలనుకుంటే అది నీ అవసరం అనుకుంటున్నాను కానీ ఆయనకు తెలుసు నువ్వు గొప్ప ఆఫీసర్ కావాలన్నా గొప్ప పాసర్ కావాలన్నా ఆయన తెలుసు అవసరం దానికి తగినట్లే ఆయన ఇస్తాడు అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చూడండి నేను ఇది ముగిస్తున్నాను వచ్చారు ధ్యానిస్తాం నేను మరలా తేరే చూడగా ఇద్దరు స్త్రీలు కనబడేది అంటే టోటల్ గా ముగ్గురు స్త్రీలు దర్శనంలో ఉన్నారు సంకుబుడి కొంగ రెక్కల రెక్కలు వారి కుండైనా అంతేనా వారి కుండైనా సంకుబుడి కొంగ అని ఎప్పుడైనా మీరు విన్నారా ఎప్పుడైనా చూసిండ్రా అది చాలా గలీజ్ కొంగ అన్ని కొంగలలో బహు గలీజ్ కొంగ అది చాలా నీచమైంది హేయంగా కనిపిస్తుంది దాని గుణగణం అంతా గలీజుకుంటది ఇంగ్లీష్ లఫ్ స్టోర్ అంటారు దాన్ని సంకుబుడి కొంగ గురించి చెప్పండి అపవిత్రమైన పక్షి అని ఉంది కొంగ అంటే అపవిత్రమైన పక్షి ఆ సంకుబుడి కొంగకు ఉన్నట్లు రెక్కలు ఈ ఇద్దరు స్త్రీలకు ఉన్నాయంట అంటే అపవిత్రమైన పక్షి రెక్కలు వాళ్ళకు ఉన్నాయి మీరు ఎప్పుడైనా అర్థం చేసుకోండి ఎన్నిసార్లు ప్రభు ఈ విషయం చూపిస్తున్నాడు అరణ్యంలో ఒక స్త్రీ గురించి మనం ధనించాం ఆమె కూడా రెక్కలు ఇచ్చిండు కదా ఎగిరిపోవట రెక్కలిచ్చిండు సాతానుడు ఆమె వెంటబడుతుంటే వాడి నుంచి తప్పించుకోవడానికి ఆమెకు రెక్కలు ఇస్తే ఆమె ఎగిరిపోయింది ఆమెను ఏమి వాడు చేయలేకపోయాడు కాబట్టి మగ శిష్యుడి మీద పడ్డాడు వాడు కాబట్టి ఆ స్త్రీ లక్షా మందికి సాదృష్టము వాళ్ళని ముట్టలేకపోయింది వాడు ఎందుకంటే వాళ్ళు శాశ్వతంగా సీల్ చేయబడారు ఆయన చంద్రం మనం చూసిన వాక్యం కాబట్టి గొప్ప జనము సైతానికి దొరికింది వాడు వారి నోట్ల నుంచి కక్కినప్పుడు ఆ జలము వచ్చింది కదా అదంతా అబద్ధ బోధకు సాదృశ్యం అబద్ధ బోధ అబద్ధ దర్శనాలు అన్ని అబద్ధ ప్రవర్చనాలకు సాదృశ్యం ఆ నీళ్లు జీవజలము అంటే తాజా ఆహారము తాజా మన్న ఇవన్నీ ఆయన సత్యానికి సాదృశ్యం ద్రాక్ష ఆయన సత్యానికి సాదృశ్యం దాని లోట్లకి జలము అబద్ధానికి సాదృశ్యం దాంట్లో కొట్టుపోను వీళ్ళందరూ గొప్ప ఆ దర్శనంలో మనం జరించిన తర్వాత కాబట్టి ఆత్మీయ దృష్టం కూడా అర్థం చేసుకోవాలి భూమి దేనికి సాధుశం గొప్ప జనం సాధు కాబట్టి గొప్ప జనం నింగేస్తున్నారు స్వీకరిస్తుంది అబద్ధ బోధ అందుకు వాళ్ళు సీల్ ఆ గుంపులో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఇప్పుడు చూడండి సంకుబుడి కొంగ అంటే అది అపవిత్రమైన పక్షి దాన్ని రెక్కలు ధరించుకున్న ఈ స్త్రీలు కూడా అపవిత్రమైన వారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కుడికి ఎడమకున్నాయి కదా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఈ ఇద్దరు స్త్రీలు రెక్కలు కట్టుకున్నారు ఆ అపవిత్రమైన పక్షి రెక్కలు కట్టుకొని ఏం చేస్తున్నారు గాలి వారి రెక్కలను ఆరించుచుండెను వారు వచ్చి తూమును భూమాకాశంలో మధ్యకు ఎత్తి దాన్ని మోసిరి కాబట్టి అర్థమవుతుంది ఇప్పుడు మీ దర్శనం ఊహించుకోండి ఆ పెద్ద గంప లేక తూమ్ ఆ గంపని అమాంతంగా వాళ్ళు మధ్యాకాశానికి లేపుకొని పోతున్నారు దాన్ని ఎత్తబడే సంగమని బోధించద్దు మనం అర్థమవుతుందా మధ్యాకాశానికి ఎత్తే ఆకాశం ఉంది అక్కడ వాక్యం అట్లా భూమి మధ్యకు ఎత్తుకొని దాన్ని ఎత్తి దాన్ని మోసిరి ఇద్దరు స్త్రీలు రెక్కలు కట్టుకున్నారు అపవిత్రమైన పక్షి రెక్కలు కట్టుకుని ఎగురుతున్నారు దాన్ని మోసుకొని పోలుతున్నారు లోపల ఉన్నది ఒక స్త్రీ ఆమెతో పాటు దోషం కూడా లోపల ఉంది సీల్ చేయబడి లోపల మూడు సీల్ చేయబడ్డాయి ఒక కొలత ఒక స్త్రీ దోషం ఈ మూడు సీల్ చేయబడ్డాయి ఆ గంపని ఇద్దరు స్త్రీలు లేపుకొని పోతున్నారు ఆ స్త్రీలకి సంకుబుడి కొంగ రెక్కల వంటి ఆ కొంగ గురించి ఎందుకు చెప్పాలా ఉత్త రెక్కలంటే సరిపోదా అక్కడే ఉంది నిదా నుంచి చూడడం అదే ఆ కొంగది ఏం సంబంధించింది దాని రెక్కలు వీలకెందుకు ఇచ్చిండు వీళ్ళెందుకు వాటిని దాన్ని మోసుకొని ఆ గంపతి ఇప్పుడు చూడడు జకరి అడుగుతున్నాడు వీరు ఈ త్రోమును ఎక్కడికి తీసుకుని పోదురని నాతో మాట్లాడుచున్న దూత ను నేను అడుగగా కాబట్టి జకరి అడుగుతున్నాడు ఈ ఇద్దరు స్త్రీలు ఆ గంపని ఎందుకు మోసుకోతున్నారు ఎక్కడికి మోసుకపోతున్నారు చాలా చాలా సార్లు మనం అర్థం చేసుకోవాలా ఆ గంప లోపాలు ఏమున్నాయి అనేది వెచ్చిపెట్టి గంపని మోసుకొని పోతున్నారేంది అని అర్థం చేసుకుంటా కూడా కానీ అర్థమవుతుందా గంప లోపల ఏమున్నాయి అనేది పట్టించుకోవడం కాదు మతపాలన జీవితం గంపని ఎక్కడ తీసుకపోతున్నారనేది మతపాలైన జీవితం నీవు మట్ అట్లా ఉండడానికి వీల్లేదు ప్రతి ఎలిమెంట్ ని అంటే ప్రతి వస్తువుని నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నించాలా ఎట్లా అర్థం చేసుకోవాలా మన కాలానికి ఏరిటీగా ఇవి వర్తిస్తాయి అని అర్థం చేసుకోవాలా సరే అంటే మనం వచ్చేవారమే దేవుడుగా చూస్తాము అంత టైం లేదు మనకి ఇప్పుడు కాబట్టి ఇది ముగిస్తున్నాను నేను ఈ వాక్యం ఇక్కడికి వచ్చేవారం తిరిగి ఐదవ వచనం నుంచి పదకొండవ వచనం మనం ప్రతి పదాన్ని విషదీ విడదీసి విడదీసి జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ తో పాటు చూసుకుంటే అవన్నీ దేవుడు మనకు ఖచ్చితంగా బయటపస్తాడు నేను క్లుప్తంగా మీకు దాని యొక్క నేను అర్థం చేసుకున్నాడు కూడా మీకు చెప్తాను మీరు వచ్చేవారు కూడా దాన్ని అర్థం చేసుకోండి ప్రయాసపడండి వీరు దీన్ని ఎక్కడికి తీసుకొని పోచున్నారని నాతో మాట్లాడుచున్న దూతను నేను అడుగుగా షీనారు దేశం దానికొక సాలను కటుటకు వారు పోచున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠం మీద పెట్టి ఉంచుదురని అతడు నాకు ఉత్తరం ఇచ్చాను ఈ ఇద్దరి మోసుకొని పోతున్నారు ఎక్కడికి మోసుకపోతున్నారని జకరి అడిగితే దూత అంటున్నాడు షీనారు దేశం సీనారు దేశం అన్నప్పుడు అప్పుడు మనకు అర్థం అవుతుంది ఆదికాండము పదవ అధ్యాయం నుంచి చూస్తాం సీనారు గురించి అంటే తిరిగి మళ్ళా మనం ఆది కాండం పోతే గాని అది ఏందో అర్థం కాదు మళ్ళా ఆదికాండం నుంచి అమాంతంగా ప్రకటన గ్రంథం పదివ భాగానికి వస్తే గానీ అది అర్థం కాదు ఈ రోజుకి ఏం సంబంధించింది కాబట్టి అంత లాంగ్ కనెక్షన్ ఉంది మన ప్రభు టైము ముందుకు వెనకకి ముందుకు వెనకకి పోతుంది అర్థం అప్పుడే అర్థం అవుతుంది ఈ శ్రీనారు దేనికి సంబంధించింది అంటే సీనారు అనేది ఒక పెద్ద మైదానము అది బబులోను ఆరంభానికి ముందున్నది బబ్లో ఇంకా స్టార్ట్ కాకముందే ఉంది పెద్ద మైదానము అక్కడ నిమ్రోజ్ అనేవాడు నిమ్రోజ్ ఎక్కడి నుంచి వచ్చిండు హామో వంశస్తాడు కస్టర్ సంతతి నుంచి వచ్చిన నిమ్రోజ్ అక్కడ పెద్ద గోపురంగా పిచ్చిండు మనమందరము ఐక్యత కలిగి జీవించాలా సహోదర ఐక్యత అని మనం విడిపోవద్దు భూమి మీద చెదిరిపోకుండా మనమందరం ఒకటే భాష ఉండాలా మనమందరం ఐక్యత కలిగి ఉండాలా అని డిసైడ్ చేసుకుని ఆ పెద్ద గోపురంగా పిచ్చిండు అప్పుడు ప్రభు తన దూతంతో పాటు దిగొచ్చింది వీళ్ళు ఏం కడుతారో చూద్దాం రండి అనేసి దూతంతో పాటు అందరు దిగొచ్చి ఆ గోపురం కూలిపోయినప్పుడు వాళ్ళందరు తారుమారు అయిపోయి గోపురం ఈ రోజు అసలు బబులోనే లేదు అది నేల ఆ ఇరాన్ లో కొంచెం దొవ్వి తీసిర్రు కొన్ని ఒక డెబ్బై సంవత్సరాల క్రితం లేదది ఈరోజు దాని తొవ్వి కొంచెం మాత్ర తీసిరు మొత్తం దియలేకపోయారు ఎందుకంటే అది ఎన్ని వంద వేల సంవత్సరాల నుంచి లోపల పేరుకోపోయి ఆ పట్టణాన్ని దియాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలా దాని బయట నువ్వు కొందరు అంటున్నారు కొత్తగా కడితేనే బెటర్ కదా అంటున్నారు బబులోని గటాలని ఉంది మైండ్ మనుషులకు సద్దాం హుసేన్ మీరు పేరు సద్దాం కి బబులోను పట్నం గటలని డిసైడ్ అయిపోయింది కానీ దేవుడు గటేయకుండా లేకపోయింది అది దేవుని యొక్క విధానం బబులోను ఎప్పటికీ అది శారీరకంగా కనిపించే పట్నం కాదు అది ఆత్మీయంగా కనిపించే పట్నం అని ప్రడంబంధం అన్నది కాబట్టి సద్దాం హుసేన్ కట్టలేడు ప్లేస్ లో ఇంకా ఎవరు వచ్చినా ఎందుకంటే ఏషాబు గురించి మాట్లాడటప్పుడు ఏషాబు మన్యం మళ్ళా తిరిగి కట్టడానికి వీల్లేదు దాన్ని ఎన్నిసార్లు కట్టినా నేను దాన్ని కొలగొడతాడు కాబట్టి ఎవరు కట్టడానికి వీల్లేదు దాన్ని అని ఆయన తీర్మానించుకోండి ప్రభు కాబట్టి ఈ రోజు సైంటిఫిక్ గా దాన్ని ఎవరు మళ్ళా కట్టడానికి దాన్ని తిరిగి తోగడానికి ప్రయత్నించినా పైసలు వృధా అవుతాయి కానీ అవి ఏమి తిరిగి రావు ఎందుకంటే ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసి చెప్పేసి అవసరం లేదు నీకు దాన్ని మళ్ళీ కట్టిను ప్రపంచాన్ని ఎందుకంటే బబులను గుణగడం ఏంటంటే ప్రపంచాన్ని పరిపాలించాలని గుణగడం నేనే రాజుని సామ్రాజ్యని కాబట్టి ప్రపంచం అంతా పరిపాలించాలనేది బబులు గుణగనం దాని విధానాలు అందరి మీకు రుబ్బాలా ఇప్పుడు క్యాలెండర్ రుబ్బిరు కదా బబులు క్యాలెండర్ ఇది మనం బారుతుంది బబులు కెలడర్ని రుద్దీన్ రు ప్రపంచానికి అంతా టైం ప్రకారంగా మనల్ని మార్చుకున్నారు వాళ్ళ సంస్కృతి ప్రకారంగా వాళ్ళ ఆసరాలు వాళ్ళ మతపరమైన జీవితాల ప్రకారంగా మనం తిరగాల అది విధానం కానీ అందరూ ప్రభు తిరగాలనేది ప్రభు విధానం అందుకు అవి ఉండలేకపోయినాయి ఉండలేవు కూడా అమెరికా కూడా ఈరోజు ప్రపంచం అంతా వాళ్ళ తట్ట అమెరికా అయిపోయింది ఎవరు చూసినా హాలీవుడ్ మూవీస్ చూస్తారు ఎవరు చూసినా ఇంగ్లీష్ మ్యూజిక్ వింటారు ఎవరు చూసినా ఇంగ్లీష్ నావెల్స్ చదువుతారు ఎవరు చూసినా ఆపై పిజ్జాలు బర్గర్లు అదే కదా కల్చర్ అంతా అమెరికా విధానం అది కూడా బబుల లాగా ఒక రీతిగా అయింది కానీ మనం చూపించిన ప్రభు అది ఒక దేశానికి సంబంధించి అది మహాపట్టణం అని చూపించింది కదా అది మహాపట్టణం అదొక అదొక స్థలానికి సాదృశ్యం అది ఆత్మీయ దృశ్యం అర్థం చేసుకోవాలి అది మతపరమైన జీవితానికి సాదృశ్యం అని జ్ఞాపకం చేసింది కాబట్టి షీనారు ప్రాంతానికి ఈ ఇద్దరు స్త్రీలు దాన్ని మోసుకొని అంటే తిరిగి బబులో నుండి కట్టడానికి తీసుకెళ్తున్నారు అక్కడ పోయి దానికొక దాని దానికొక సాలను కటుటకు వారు కోర్చున్నారు అది సిద్ధమైనప్పుడు అక్కడ దానిని పీఠము మీద పెట్టి ఉంచుతురని అతడు నాతో చెప్పాడు అంటే దాన్ని అక్కడ పోయి పెట్టడానికి పోతున్నారు దానికి ఒక స్థలం క్రియేట్ చేస్తున్నారు దానికొక పీఠం పెడతారు అది కట్టబడ్డానికి దాని మీద పెడతారు అని చెప్తున్నాడు సరే ఇవి చూడడానికి వినడానికి మంచిగా ఉంది కాని ఆత్మీయ సత్యం ఏంది వీటిల్లో ఏం జరగబోతుంది ఈ ఇతరులకి ఏం తీసుకొస్తుండదు దేవుడు ఈ గుంపులు దేనికి సంబంధించినవి ఈ స్త్రీలు దేనికి సంబంధించిన వాళ్ళు దోషం దేనికి సంబంధించింది ఈపా దేనికి సంబంధించింది లేక తూము దేనికి సంబంధించింది ఇవన్నీ మనము దీర్ఘంగా ధనించాలంటే ప్రార్థనా వచ్చేవారం తిరిగి రావాలా వచ్చినప్పుడు మనం వాటిని దీర్ఘంగా ధనించాం అంతవరకు దేవుడు మనల్ని కాచి కావాలని ప్రార్థించాం పరిశుద్ధులకు దేవ మీకు వందాలైన మీ కృపల మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఈ యొక్క విశాల మాత్రం మాట్లాడుతున్నది మీకు ఎంతో వంద ప్రభావ ఎప్పుడైతే కాగితంపు చుట్టా ఎగిరిపోయిందో యువతలకి ఒకటి వచ్చింది ప్రవ్వ బయటకు ఒకటి వచ్చింది ప్రవ్వ గతంలోకి మా కాలంకి వచ్చింది ఒకటి అది మీరు వివేచించమంటున్నారు వాటిని నిలకలగా తెలుసుకోమంటున్నారు నిదానికి చూడమంటున్నారు ప్రభావ మేము దాన్ని నిదానించి చుచ్చేలాగా మీరు సాయపడండి ప్రవ్వ మీ యొక్క చిత్తానుసారంగా చూపించండి మా సొంత తలంపులను కొట్టివేయండి మా నాలెడ్జ్ ని కొట్టివేయండి ప్రవ్వా మేము మీ తలంపులకు చోటు ఇవ్వాలా మీ జ్ఞానానికి మేము చోటు ఇవ్వాలా ఇవి మా కాలంకి ఏ రీతిగా సంబంధించిన వాటిని మేము గ్రహించాలా ఈ ముగ్గురు స్త్రీలు ఎవరు ప్రవ్వా వీళ్ళని మేము గ్రహించలాగా సాయపడమని ప్రార్థిస్తుంటాం తండ్రి సమాప్తి చివరిలో ఉంటుండగా వీటన్నింటినీ మీరు మీ బిడ్డలకు వెల్పరుస్తున్నారు ఎందుకంటే ఇవి వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడి అన్నారు ప్రవ్వాళ్ళు మాకు అనుగ్రహించబడ్డా కాబట్టి మేము అర్థం చేసుకోవాలా మేమేదో మా ఇంటెలిజెన్స్ చూపించుకోవడానికి ఒక ఇక్కడ ప్రయాసపడతాను ఆయన వీటిని అర్థం చేసుకుని అనేకలకు మేం ప్రకటించాలా ఎందుకంటే బైబుల్ కాలేజెస్ వీటిని ప్రకటిస్తలేవు టీవీ ఛానల్స్ వీటిని ప్రకటిస్తలేవు సంఘస్థులు పాస్టర్స్ సేవకులు వీటిని ప్రకటిస్తలేరు రేడియో టీవీ ప్రోగ్రామ్స్ ప్రకటిస్తలేరు ఇంటర్నెట్ని ప్రకటిస్తలేరు ప్రభావ కానీ మీ బిడ్డలకి ఈ సత్యం తెలియాలంటే ఏదో రూపకంగా వాటిని వాళ్ళకి బయలుపరచాలా మళ్ళీ మీరు బయల్పరచమని మేము ప్రార్థించాం వాళ్ళందరూ గ్రహించాల ప్రపంచమంతట గొప్పచనం ఈ సత్యాన్ని గ్రహించి వాళ్ళ మీదికి రాబోవో ఆ బలి బోసరాలోని మహాబలి వాళ్ళు సిద్ధపడకుండా ప్రవ్వ వాళ్ళ జీవితాలు మార్చుకొని మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాను ఈ యొక్క సాయంత్రం చిన్న ప్రవ్వా మా హృదయం పరిశీలించండి ప్రవ్వా మాలో ఇంకా ఏమైనా ఆయాసకరమైంది ఉంటే దాన్ని ఒప్పని విడిచిపెట్టాలనే సేపడండి యథార్థతతో పరిశుధతతో వైభక్తులు కలిగి ప్రీతికరంగా మేము మీ సేవ చేయాలనే సేపడండి వచ్చిన ప్రతి బ్రదర్ సిస్టర్ ఆశరించి సంపూర్ణత నడిపించి మీరు రాకబా సిద్ధపరచుకోమని ఇంటికి తిరిగి వెళ్తుండగా సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏసీసు పరిషద్ధ నామం ప్రార్థించం తండ్రి అమీన్